ప్రార్థన చేస్తారు పరిశుద్ధి దేవా దేవ ఏస మీకు వదనాలి అయినా సర్వన తుల దేవ మీకేస్తూ తెలుస్తావు కదండి సమస్త సృష్టికి మూలాకారంగా మా మీకు ఎంతో వదనాలు నైనా ఈ యొక్క గడిష్ట కాలం కాపాడి సమయానికి మీ సది నడిపించిన మీ వాక్యాన్ని వినడానికి మేము సిద్ధమవుతున్నాం ప్రవ్వా మాలో ఇంకేమైనా బలహీనతలు అంటే చూపించండి వాటిని అన్నింటినీ మేము విడిచిపెట్టుకోవాలా ప్రవ్వా మీరు బలవంతులు వాటి మాకు మీ యొక్క బలం అనుగ్రహించండి మా బలహీనతలు కొట్టివే యుగ సమాప్తి చివరి బాగానే మేము వచ్చినం అయినా మీరు అక్కడికి సంబంధించిన సూచనలు అన్నీ నెరవేరుతున్నాయి కంప్లీట్గా అన్నీ కలిసి నెరవేరుతున్నాయి ప్రభా గతంలో అక్కడింతా ఇక్కడంతా నెరవేరది కానీ మా కాలంలో ప్రభా అవన్నీ కలిసి సమకూడి నెరవేరుతున్నాయి ప్రభా ఆ సూచనలు మేము గ్రహిస్తున్నాం గ్రహించే ఆత్మని మనసుని మీరు మాకు అనుగ్రహించినారు దాన్ని బట్టి మీకు వదనాలైనా వాటిని మాకు మీరు చూపిస్తారంటే ప్రభావం మా కొరకు ఒక పని అప్పగించబడింది కాబట్టి ఆ పనిని మేము నిర్వర్తించాలా చివరి వరకు కొనసాగించుకోవాలా దానికి తగిన శక్తిని బలాన్ని మీరే మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం దుష్టుడు అనేక పర్యాయ ప్రభావం వాళ్ళని కొట్టడానికి చూస్తున్నాయి అయినా మీరు మాకు ఆదరణకర్తగా ఉండి మా హృదయంలో నివసిస్తున్నందుకు మీకు ఎంతో మదనాలు కాబట్టినైనా శరీర బలహీనతలను మేము ఛేదించుకొని ధైర్యంగా మీ అందు ముందు పోయే బిడ్డలుగా మనం తయారు చేయమని ప్రార్థిస్తున్నాం ప్రకణ గ్రంథంలోని బూరల తీర్పు అన్న అంశాలను మేము ధ్యానిస్తున్నాం ప్రభావ కొన్ని వరాల నుంచి అవి చాలా కష్టతరంగా ఉంటాయి కానీ మీ బిడ్డలకి అవి సునాయసంగా మీరు నేర్పిస్తున్నారు నాయన కాబట్టి ప్రభ్వాటిని మేము నేర్చుకుని జాగ్రత్తగా పరిశీలించి మా యొక్క జ్ఞానాన్ని అభివృద్ధి పరచుకోవడం కాదు నాయన మీ జ్ఞానంలో మేము అభివృద్ధి పొందాలా దేవుని జ్ఞానమందు వరధిలుట దేవుని చిత్తం అన్న వాక్యం మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం కాబట్టి మీ అందు మేము వరుద్ధి పొందాలా ప్రభ్వా అనేకులను అటువంటి అభివృద్ధి నడిపించాలా దేని విషయంలో చింతించకుండా దేని విషయంలో భయపడకుండా ధైర్యంగా ముందుకు పోయే ఆత్మను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ఈ యొక్క సాయంత్రం సమయంలో దుష్టుడు అనుమానాలు తీసుకొస్తా ఉంటాడు కానీ విశ్వాసంలో అనుమానం లేదు మీ అంతు విశ్వాసం మాకు ఉంది కాబట్టి అన్ని పొంది ప్రార్థించమన్నారు కాబట్టి ఆల ఈ సమయం ప్రార్థిస్తున్నాం మాతో మాట్లాడి మా జీవితాలు సరి చేసి తిరిగి మీ కొరకు అంగీకారంగా జీవించే బిడ్డలుగా చేయండి రోషం కలిగి వినీతి సత్యని ధైర్యంగా ప్రకటించే బిడ్డలుగా మమ్మల్ని అందరినీ లేవనెత్తి నడిపించమని ఏసు క్రీస్తు పరిషత్ నామం ప్రార్థించున్నాం తండ్రి ఈరోజు పన్నెండవ తారీఖు సెప్టెంబర్ రెండు సంవత్సరం అబిలోనియన్ గ్రిగోరియన్ క్యాలెండర్ ప్రకారంగా చాలా కాలం నుంచి మనం ప్రకటన గ్రంథంలోని బూరన తీర్పు అన్న అంశాన్ని మనం గానిస్తున్నాం ఎన్ని అడ్డంకులున్నా గాని మన ప్రభు నమ్మదగిన వాడు ప్రతి దాంట్లో నుంచి మనల్ని బయటికి తీసుకొస్తూ మన విశ్వాసాన్ని కాపాడుతూ ఇంత నడిపిస్తున్నాడు దాన్ని బట్టి దేవునికి మనం ఆదాలు చెప్తున్నాం సేవా జీవితంలో ఒక బలహీనతని అనేక పర్యాలు ప్రభు మనకి చూపిస్తూ ఉంటాడు ఆత్మీయ జీవితంలో మనం ఎదుగుతున్నప్పుడు దైవికమైన జ్ఞానంలో మనం ఎదుగుతున్నప్పుడు అనేక ప్రాంతాలపై సేవ చేస్తున్నప్పుడు శిష్యులలో మన ప్రభు కాలంలో శిష్యుల మధ్యలో ఎటువంటి బలహీనతలు నేనో ప్రభు తిరిగి పరలోకానికి వెళ్ళిపోయాక వాళ్ళ సేవని విస్తరింపజేస్తున్న కాలంలో వాళ్ళకి ఎటువంటి బలహీనతలు ఉన్నాయో యుగ సమాప్తిలో ఆ బలహీనతలు టైనా ప్రభు మనకు జ్ఞాపకం చేస్తు వాటిని మనం అర్థం చేసుకునే ప్రయత్నించాలా వాటిని మనం విజయం పొందాలి ఎందుకు అంటే వారికి దుష్టాంతములుగా జరిగి యుగాంతమందున మనకి బుద్ధి కలడం కొరకు వ్రాయబడ్డాయి ఇవన్నీ అంటే పాత నిబంధన కాలంలో జరిగినవే అని కాకుండా క్రొత్త నిబంధన కాలంలో జరిగినవి కూడా తిరిగి మన కాలంలో నడుస్తా ఎందుకంటే ప్రవచనాన్ని మనం ఆ రీతిగా అర్థం చేసుకుంటున్నాం ప్రవచనము తిరిగి తిరిగి రప్పింపబడుతుంది ఎందుకంటే ప్రసంగిలో ప్రభు మనకు చూపించిన కొంతకాలం అట ఇంత ముందున వాటినే తిరిగి రప్పిస్తా ఉన్నాడు ఎందుకు రప్పిస్తున్నాడు ఆత్మీయ జీవితాన్ని మనం అర్థం చేసుకోవాలి ఇంతకు ముందున్న ఇస్రాయల్ ప్రజలు ఆత్మీయంగా మారాల్సిన ఇస్రాల్ ప్రజలు క్రైస్తవులే ఆ ఇస్ ప్రజలు అన్న విషయాన్ని మనకు చూపించింది కాబట్టి ప్రకృతి సహజంగా వాళ్ళకి ఏం జరిగినాయో ఆత్మీయంగా ఉన్న క్రైస్తవులకు కూడా అవన్నీ నెరవేరుతా ఉంటాయి కాబట్టి వాళ్ళు ఏ రీతిగా వాటిని ఎదుర్కొన్నారో మనం ఏ రీతిగా ఎదుర్కొంటున్నామో అన్న విషయమే అక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం పరిశోధాత్మ అభిషేకం ఎందుకు అందరి మీద వాళ్ళు వాటిని ఎదుర్కోలేకపోయినారు పాత కాలంలో వాటిని ఎదుర్కోలేకపోయినారు కాబట్టి పరిశుధాత్మ అభిషేకాన్ని మనకు అనుగ్రహించండు మంచి గిఫ్ట్ అనుగ్రహించాడు కాబట్టి మనము దాన్ని ఎదుర్కోగలం అటువంటి కష్టాలని సమస్యలని ఎదుర్కోగలం అందుకే కొడితెల రాష్ట్రపత్రికల పౌల విషయాన్ని చాలా బాగా జ్ఞాపకం చేసి ఎందుకంటే ఆయనకు తెలుసు ఇవన్నీ తిరిగి నెరవేరుతాయని కాబట్టి అవి నెరవేరే టైంకి మనం ఎక్కడుంటున్నాం వాళ్ళలాగానే చెడ్డవాటిని ఆశిస్తున్నామా అట్లనే ఆరంభైతే వాక్యం కొడితెల రాష్ట్ర పత్రికలు వారి వాళ్ళే చెడ్డవాటిని ఆశించకూడీ అన్నాడు వాళ్ళు ఆశించి నశించుకోవడం జరుగుతుంది వారి వలే శనగకుడి గుణగకుడి అని హెచ్చరించినడు ఆ రీతిగా చేయడం వలన వాళ్ళు సంహారకుం చేత సంహరించబడి అని చూసిన మనం వాక్యం కాబట్టి ఆడ మూడు గుంపుల గురించి చూసినాం కొంతకాలం క్రిందట ఆ వాక్యంలో ఆ శనగే వాళ్ళు గొనిగే వాళ్ళు చెడ్డవాటిని ఆశించే వాళ్ళు ఏ నీతి ఉంటారన్న అక్కడ మనకు జ్ఞాపకం చేయబడుతుంది యుగ సమాప్తిలో ఇది విజృంభించి ఈ ఆత్మ దేవుని బిడ్డల మధ్యలో సంచరిస్తూ ఉంటుంది ఎందుకంటే వాడు మొదటి నుంచి మన మధ్యలోనే మన మధ్యలో నుండే బయలుదేరి అని వ్యూహాన్ని పత్రికలు చేస్తాం కదా అంతే క్రీస్తులు అనేకలు మీ మధ్యలో నుంచే బయలుదేరేది అంటాడు కాబట్టి వాడు ఎక్కడో బయట ఉంది కాదు వాడు లోపల ఉన్నాడన్న విషయం మనకు చూపించింది ప్రభు కాబట్టి వాడి ఆత్మని నువ్వు వివేచించాలా నీకు ఆ వరం అవసరం దుష్టుని ఆత్మని వివేచించాలి ఎందుకంటే వచ్చిన ప్రతి ఆత్మను వివేచించమని వాక్యం ఉంది మీ దగ్గరకు వచ్చి చెప్ప చెప్తున్న ప్రతి ఆత్మను వివరించాలి ఎందుకంటే చాలా భయంకరమైన సమస్యలు కాలంలో మనం ఉంటున్నాం క్రైస్తవ సంఘంలో అవన్నీ బయటికి వస్తూ ఉంటాయి చెత్త చెత్తగా జీవితాలు బయటకు వస్తూ ఉంటాయి మనం వాటిని జాగ్రత్తగా పరిశీలించాలా అటువంటి అపవిత్రత నుంచి మనం బహుదూరంగా వెళ్ళిపోవాలన్న విషయం మనం ఇప్పుడు జ్ఞాపకం చేసుకుంటున్నాం మొదటి కొన్ని పత్రిక పదిహేనవ అధ్యాయము యాభైవ వచనంలో ఒక ఆశ్చర్యమైన క్రియ లేక గురించి పౌలు మనతో మాట్లాడుతూ ఉన్నాడు మొదటి కొరతలు రాసిన పత్రిక పదిహేనవ అధ్యాయము యాభై అవ వచనంలో ఇదొక ఆశ్చర్యకరమైన విషయం లేక మిస్ట్రీ అదొక మర్మంగా దాచబడ్డ విషయం ఎవరు పరలోకానికి వెళ్తారు చివరి ఎవరు పరలోకానికి వెళ్లరు డైరెక్ట్గా పౌలు ఆ విషయాన్ని మనకి జ్ఞాపకం చేస్తున్నాడు ఎవరు పరలోకానికి వెళ్తారు ఎవరు పరలోకానికి వెళ్లరు అందరికి వెళ్తా అనే ఉంటుంది కదా ఎవరైనా నేను వెళ్తా ఖచ్చితంగా నేను ప్రభు నమ్ముకున్నవాడి నేను ఖచ్చితంగా వెళ్తా అంటాడు ప్రభుకు ప్రభుని నమ్ముకున్నంత మాత్రాన్ని వెళ్తా లేక ప్రభుని నమ్ముకొని అంతవరకు సహించిన వాడే వెళ్తానా అంతవరకు సహించాలంటే ఏం సహించాలా దేన్ని సహించాలా దాన్ని కొన్ని తలసిన పత్రికలో చూస్తాం మనం అన్నిటినీ సహించాలా అన్నింటినీ తాళాలా అంటాడు శ్రేష్టమైన ప్రేమ గురించి మాట్లాడేటప్పుడు ఆయన ప్రేమలో నిజంగా నువ్వు ఉంటే నీలో ఆయన ప్రేమ ఉంటే అంతవరకు నువ్వు అన్నిటినీ తాళగల అన్నింటినీ సహించాలా కానీ మనకి ఈ రోజులలో ఆ సహనము ఓర్పులు కోలిపోతూ ఉంటాయి ముఖ్యంగా దేవుని సేవకుల మధ్యలో మనం ఈ విషయం చూస్తూ ఉంటాం ఏలియా కూడా కోల్పోయిన కొంతకాలానికి ఏలియా కూడా కోల్పోయిన కొంతకాలానికి ప్రతి సేవకుడు కోల్పోయిన చూస్తాం చివరికి వాళ్ళు అస్తత పడడం చివరికి దేవత సమాధాన పడడం చూస్తూ ఉంటాం మనం కూడా అంతే రెస్ట్లెస్ రెస్ట్లెస్ రెస్ట్లెస్ ఉంటుంది ఈ లోకం అంతా ఆతరం ఆతరం ఆతరం పరిగెత్తాల పరిగెత్తాలని ఉంటాం ఏం సాధించడం చివరికి అంటే ఏముండదు ఏమీ సాధించం అలసిపోయే ఇంటికి ఈలోకస్తులందరూ ఏడుస్తూ కన్నీళ్లు విడుస్తూ వారి ఆహారం పొందుకుంటారు కానీ తన ప్రియులకు ఎటువంటి కష్టం లేకుండా ఆయన ఆహారం అనిపిస్తుంటారు సంతోషంతో వాళ్ళు ఆహారం తింటున్నారంట ఈలోకస్థలంతా కన్నీళ్లు విడుస్తూ ఆహారం తిని పండుకుంటున్నారు ఏం సాధిస్తున్నాం లైఫ్లో అంటే ఏం లేదు అంతా అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తాడు బైబిల్లో కాబట్టి సహోదరులారా నేను చెప్పినది ఏమనగా రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకున్న నేరవు కాబట్టి రక్త మాంసములు బేవు రాజ్యాన్ని స్వతంత్రించుకున్న నేరము ఇంగ్లీష్ మెట్ల ఏముంది బైబుల్ ఏముందంటే ద ఫ్లెష్ అండ్ బ్లడ్ కెనాట్ ఇన్హెరిట్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఫ్లెష్ బ్లడ్ రక్తము మాంసం ఇవి రెండు బాగా అర్థం చేసుకోవాలి రక్తము మాంసం దేనికి సంబంధించినది జేమ్స్ట్రాంగ్ నంబర్స్లో రక్తము అంటే జి మనుషుల రక్తం తర్వాత ద్రాక్ష రసం అని ఉంది దాని తర్వాత మన ప్రభు యొక్క విమోచన రక్తము అని ఉంది మరియు రక్తపాతము అని కూడా ఉంది చివరికి ఇంగ్లీష్లో కిండ్రెడ్ అని ఉంది కిండ్రెడ్ అంటే సంబంధికులు లేక కిండ్రెడ్ అంటే కుటుంబికులు లేక రక్త సంబంధికులు అని కూడా ఉంది కిండ్రెడ్ ఇంగ్లీష్లో కిండ్రెడ్ అని ఉంది చివరికి ఉంది అది రాయపడింది రక్తము అంటే రక్త సంబంధికులకు లేక అయ్య నా రక్తం పంచుకొని పుట్టినామంటారు నీకు భాషలో చెప్పాలంటే అంటే కుటుంబానికి ప్రాధాన్యత ఇస్తున్నాం తండ్రి తాతలకి ముతాతలకి ప్రాధాన్యత ఇస్తున్నాం రక్తం అంటే దానికి సంబంధించి ఒక కుటుంబానికి సంబంధించింది అన్న విషయాన్ని జ్ఞాపం చేస్తున్నాడు కానీ దానికి సంబంధించింది కాదు పలవరాజ్యము అన్న విషయాన్ని జ్ఞాపం చేస్తున్నాడు కాబట్టి కుటుంబకులకు సంబంధించింది కాదు అది రక్త సంబంధికులకు సంబంధించింది కాదు అన్న విషయాన్ని అక్కడ జ్ఞాపం ఎందుకంటే నీ రక్తంలో గొప్పతనం ఏం లేదు మన ప్రభు రక్తానికి ప్రాధాన్యత ఇవ్వాలా అన్న విషయం నేర్చుకుంటున్నాం ఆయన రక్తము విమోచన క్రయదనంగా తన ప్రాణాన్ని పెట్టిండు రక్తాన్ని చిందించండు కాబట్టి పరిశుధిని రక్తం అది ఆ రక్తాన్ని నువ్వు పక్కకు నీ సొంత రక్తానికి ప్రాధాన్యత ఇస్తున్నావు కాబట్టి నువ్వు పోలేవు పర్వ ప్రజలు కాబట్టి మన రక్తంలో ఏమి లేదు ఏమంటాం మన కుటుంబము మన గుర్తింపులో ఏమి లేదు మన రక్తము పనికిరాని రక్తము అన్న విషయాన్ని జ్ఞాపించిస్తాం ఎందుకంటే అది పాపంతో ఓడిన రక్తం అది కానీ ఆయనది పరిశుద్ధ రక్తము కాబట్టి రక్తము గురించి మాట్లాడటప్పుడు మానవుల రక్తము మన ప్రభు యొక్క రక్తం రెండిటికి ఆపోజిట్ భిన్నంగా ఉంటాయన్నట్టు అందుకు నీ రక్తానికి నువ్వు ప్రాధాన్యత ఇస్తే ఎట్టి పర్సెంట్గా నువ్వు అని చెప్తున్నాడు దాని తర్వాత మాంసము జి ఫార్టీ ఫైవ్ సిక్స్టీ వన్ మాంసము అంటే శరీరము ఆహారము ఆత్మకు విరోధము చిహ్న పరంగా చెప్పబడింది ఏంటంటే బయటకి కనిపించేది మానవ గుణగణము అని చెప్పబడింది ఇక్కడ బలహీనమైనది కోరికలు కలిగినది శరీరకమైనది లోకాతీతమైనది ఇన్ని అర్థాలు నేను మాంసం అంటే కాబట్టి శారీరకమైనది కోరికలు కలది లోకాతీతమైనది బలహీనమైనది మానవ మనసు మానవ గుణగణము కలిగ కలిగినది మన మనసుని తొలగించుకొని అందుకే క్రీస్తు కలిగిన మనసుని ధరించుకొని ఎందుకు చెప్పిండే అది అర్థం కానీ ఈ వాక్యాలు వింటున్నంత కరెక్ట్ బాగానే అనిపిస్తుంది కానీ వినడమే కాదు వాటిని పాటించాలని యాకోక్తు భక్తులు ఆ విషయాన్ని మనం జ్ఞాపనిస్తున్నారు పత్రికలో యాష్ట్ర పత్రికల్లో చూస్తాను కదా మీరు కేవలం వినేవారే కాకుండా వాటిని పాటించేవారే ఉండాలంటాడు కాబట్టి నువ్వు రక్తానికి ప్రాధాన్యత ఇస్తున్నావా మాంసానికి ప్రాధాన్యతస్తున్నావా ఈ రెండింటికి ప్రాధాన్యత ఇచ్చేవాడు పాపంలో ఉన్నవాడు ఎందుకంటే వాడు శారీరకమైన వాటినే కోరుతున్నాడు మాంసం అంటే అదే కదా శారీరకమైన పాప పాప నియమములు హ్యూమన్ నేచర్ అని ఇంగ్లీష్ లో లేక మానవ గుణగణము మానవాతీతమైనది లోకాతీతమైనది లేక శారీరకమైనది కోరికలు గలది మాంసం అర్థం కాబట్టి ఈ రెండు గుణగణాలు ఈ రెండు రెండింటికి ప్రాధాన్యత ఇచ్చేవాడు ఎట్టి పసిలో పర్వరాజు అన్న విషయం జ్ఞాపించాడు నీ పుట్టుకని బట్టి నువ్వు పలవరాజం పోవు అది రక్తం తన తర్వాత నీ గుణగణని బట్టి నువ్వు పలవరజ పోవు కాబట్టి మళ్ళీ ఎవడు పర్లగరాజను పోతాడు ఈ రెండిట్లలో మార్పు పొందినవాడే అని చెప్పబడి అక్కడ వాక్యం ఈ రెండిట్లలో మార్పు పొందినవాడే అదే వచ్చిన చూస్తాము క్షయత అక్షయతను స్వతంత్రించుకుని క్షయత అక్షయతను స్వతంత్రించుకొననే కొనదు క్షయత అంటే నశించిపోయేది రక్తము మాంసము నశించిపోతుంది అన్న విషయం జ్ఞాపనిస్తాడు అక్షయత అంటే ఆత్మకు సంబంధించినది అది నశించబోదు ఎన్నటికి కాబట్టి క్షయత అక్షయతను సతించుకున్నదు పర్లవరాజ్యము అక్షయమైనది క్షయత ఈ లోకానికి సంబంధించినది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ లోకంకి అంటుబడి జీవించినవాడు అక్షయుడుగా ఉండలేడు అక్షయతను ధరించుకొనలేడు అంటే ఎటువంటి రోగము ఎటువంటి పాపము లేకుండా మనము పరిశుద్ధంగా ఉండాలన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది అది అక్షయత అంటే అర్థం అది అప్పుడే నువ్వు పలు రచలను అడుగు విషయం విషయం జ్ఞాపకం ఆ అక్షయత ఎట్లా ఉంటుందో యాభై ఒకటి వర్షాల జ్ఞాపకం చూడండి ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను పౌలికి చాలా మర్మాలు బయలుపరిచిన దేవుడు వాటిని ధ్యానించడం కొంచెం కష్టతరంగా కానీ ధ్యానిస్తుంటే ఆయన ఆత్మ సహాయం మనకి అవి అర్థం అవుతాయి అంటాయి ఆశ నీకున్నది నేర్పించలన్న ఆసక్తి అతనికి ఉన్నది అదే ఆసక్తితో నువ్వు అతను అడిగినప్పుడు ఆయన పరిశుధాత్మ అభిషేకం అందికే అనుగ్రహించింది వాటి మనకు బయలుపరుస్తా ఉంటాడు అది ఏదో మర్మము మనం అందరము నిద్రించము కానీ నిమిషములో ఒక్క రేప పాటున కడబూర మనం బుర తీర్పుకు సంబంధించిన విషయాలు జరిగిస్తున్నాం కాబట్టి కడబూరనే కడబూర అంటే ఏడవ బూర కడబూర భ్రోగగానే మనం అందరము మార్పు పొందుదము ఈ విషయం అర్థం చేసుకోవాలి మార్పు పొందడం అంటే అక్షయత ధరించుకోవడం కడబూర కాలంలో మనం ఉంటున్నాం ఇప్పుడు అక్షయతం ధరించుకోవాలా నీలో ఇంకా ఏమైనా బలహీనతలుంటే నువ్వు పరిశీలించుకోవాలి నేను అందుకే రాత్రి నాకు అందుకే బయలుపరిచిన దేవుడు గత నెల నుంచి ఒక గంట రాత్రి ప్రార్థన చేయండి మీ ఎందుకంటే నువ్వు ప్రార్థించకపోతే ఆయన నీ మాట్లాడాడు ప్రార్థన అంటేనే ఆయన అతను విన్నవించుకోవడం ప్రవ్వా నా అతను మాట్లాడు ప్రవ్వా అని చెప్పుకోవడమే ప్రార్థన నా విజ్ఞాపన నా విన్నపములు నీ సన్నిధికి చేరాలా అంటే నేను ప్రార్థించాలా బట్టి మన ప్రార్థనని దూత పాత్రలో తీసుకొని పోతున్న విషయం అక్కడ గణిస్తుంది ఇక్కడ వాక్యం నీవెంతగా ప్రార్థనలు చేస్తే అంతగా పాత్రలు నింపుకొని పోతుంటాడు గరితి పాత్ర తీసుకపోడు దూత ఎలావో కిందికి వచ్చి ఆ పాత్ర నింపుకొని ఎందుకు పోవాలైనా ఉమాని గారు చెప్పాలంటే వేస్ట్ కదా అవన్నీ ఆత్మీయమైనవి కాబట్టి నువ్వు గంటలు గంటలు ప్రార్థన చేస్తే నీ ప్రార్థన అంశములన్నీ పాత్రలో నింపుకొని దేవుడు దేవుని సన్నిధిని తీసుకొని దూత ఎంతగా ప్రార్థించ అందుకే ఒక విధానాల గురించి చెప్తాడు ఏ రీతిగా ప్రార్థించాలన్నప్పుడు ఆ విధాల గురించి మాట్లాడుతూ ఉంటాడు ఒక న్యాధిపతి తెలిపోయి నాకు న్యాయం తీర్చుమని విసిగించేంత వరకు అని ఎంటబడినట్లు అంటే ఎంతగా ప్రార్థన చేసింది ఎంతగా ప్రార్థన చేయాలి మనము అన్న అన్న విషయాన్ని న్యాయధిపతి ఏ రోజుకి ఆ రోజు నిర్లక్ష్యం చేస్తాడు ఎందుకంటే ఈ విషయం అర్థం చేసుకోండి నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు నీకంటే మించి అనేక మంది ప్రార్థనలు చేస్తున్నారు ప్రపంచమంతటా అది మీకు తెలుసు ఆ విషయం నాకు తెలుసు చాలా మంది గంటలు గంటలు ప్రార్థన చేస్తూ ఉంటారు కొంతమంది భక్తులైతే రాత్రి అంతా మోకాల మీద ఉండి ప్రార్థన చేస్తానంటారు నాకు తెలుసు వాళ్ళు వాళ్ళు ఎందుకు అన్ని గంటలు ప్రార్థిస్తున్నారు అంతగా ఏముంది చెప్పుకునేది నీ సొంత విషయముల గురించి నువ్వు ప్రార్థిస్తే మహా అంటే పది ఇరవై నిమిషాలు అర్ధ గంటనే నాకు తెలుసు అది నీ సొంత విషయాలు చెప్పుకోవాలంటే ప్రార్థనలో అదే విజ్ఞాపన ప్రార్థన చేసినావనుకో ఎన్ని గంటలైనా ఆగదది తరగతి ప్రార్థన పోతనే ఉంటది పోతనే ఉంటది పోతనే ఉంటది నువ్వు ఎంతో మంది అనేకల భారాన్ని మనం మోస్తున్నప్పుడు ఆయన కూడా మన భారం మోసిండు కదా మళ్ళీ మన పక్షంగా ప్రార్థన చేయలేదా తండ్రి గురించి అని ప్రార్థించిండు వ్యోహన శువార్తలు మనం చూస్తాం ఆయన ప్రార్థన కాబట్టి అనేకల భారాన్ని మనం మోసి ప్రార్థించినప్పుడు గంటలు గంటలు ప్రార్థన అవుతున్నప్పుడు ఆయన చూస్తుంటే నిస్వార్థంగా వీడు ఏం ప్రార్థన చేస్తుండో లేకపోతే ఆయన ఎవరు గంటలు గంటలు ప్రార్థన చేస్తున్నారో వాళ్ళ తట్టే ఆయన కళ్ళు పెట్టుకుని ఉంటాడు కాబట్టి మనం కూడా ఆయన అటెన్షన్ డ్రా చేయాలంటే అందుకే న్యాయధిపతి గురించి చెప్పండి న్యాధిపతి దగ్గర ప్రతిరోజు పోతున్నా నిర్లక్ష్యం చేస్తున్నాడు కానీ చివరికి ఈమె ఎందుకు ఎంట పడుతున్నాయంట అని ఒక్కసారి ఆమె తిరిగిండు అది ప్రార్థన అంశం నేర్పిస్తుంది మన ప్రభు ఆయనని మనం ఆకర్షించుకోవాలి ప్రార్థన రూపంగా కాబట్టి నువ్వు కంటిన్యూస్ గా ప్రార్థన చేస్తున్న గంటలు గంటలు ప్రార్థన నీకు ఎప్పుడు అవకాశం దొరకతే ప్రార్థన చేయాలా దేవుని వాక్యాన్ని ధ్యానించాలా ఆయన మాట్లాడే దేవుడు కాబట్టి వాక్య రూపకంగా మాట్లాడతాడు దర్శనీతిగా మాట్లాడతాడు కళల రూపకంగా కూడా మాట్లాడతాడు కాబట్టి కడుపుర రోగగానే మనం అందరము మార్పు పొందుదాము రోగును అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడదురు మనము మార్పు పొందుదాము ఏం మార్పు పొందుతాం అంటే ఈ శరీరం మార్పు పొందుతుంది ఒకళ్ళు ఆయన వచ్చేట ప్రతీక ఉంటే ఆ స్వరం విన్నప్పుడు ఆ బూర స్వరం విన్నప్పుడు నువ్వు మార్పు పొందుతావు మరణించిన వాళ్ళం అయితే అక్షలుగా లేపబడతాం అంటే ఆల్రెడీ మనం మార్పు పొందిన అని అర్థం అక్షయాలుగా లేపబడతాం కానీ ఆయన వచ్చేట ప్రతీక ఉంటే మనం రెప్పపాటున మార్పు ఆ విషయం కాబట్టి కడపూరకి సంబంధించిన విషయాలు అంతా ధైర్యంగా చెప్పబడి అవును తెలుసు గురించి కానీ దేవుడు అతనికి ఆ రిలీజ్ ఇవ్వలే లేకపోతే కడబోర గురించి ఎందుకు మాట్లాడతాడు కడబూర అంటే దానికి ముందు కూడా కొన్ని బుర్రలు ఉన్నట్టే కదా కాబట్టి ఆయన తెలుసు బుర్రల గురించి కానీ దేవుడు అతనికి ఆముదివలే బుర్రల గురించి చెప్పడానికి భక్తుల ద్వారానే అవి బయల్పరచబడలా కాబట్టి ఒక్కొక్కరికొక రీతిగా ఆయన అన్ని బయలుపరిచితే వాళ్ళు వాటిని భద్రపరిచింది మనకు దాని భక్తులు ఎంతగా ప్రయాస న్యూస్ పేపర్ రోజు పేపర్ లేదు పేపర్ లేకుండా ఎంతగానో జాగ్రత్తగా వీటిని కాపాడుకుంటా మన కాలం వరకు ప్రభువాటిని భద్రపరిచింది ఎంతో మంది గొప్ప సేవకులు శ్రమ వాళ్ళ ప్రాణాలను త్యాగం చేసి వాటిని జాగ్రత్తగా కాపాడిండు బైబిల్ ని ఇర్మియా కాపాడుతాడు ఇర్మియా చనిపోకముందు గ్రంథాన్ని జాగ్రత్తగా కాపాడుతాడు దాని తర్వాత ఎజ్రా కాపాడతాడు చూస్తాడు అది మీరు ఎజ్రా కాపాడుతాడు దొరికినప్పుడు ఆ బైబిల్ ని ధర్మశాస్త్రాన్ని దాని తర్వాత మూడు సంవత్సరాలు దాన్ని పట్టింది రాయడానికి మొత్తం మూడు సంవత్సరాల తర్వాత ఈ రోజు నీ చేతిలో రెడీమేడ్ ఉంది ఏదో రూపకం ఉంది ఎన్ని ఉంది ఎలక్ట్రానిక్ ఫామ్ ఉంది ప్రింట్ ఫామ్ ఉంది ఇంటర్నెట్ లో ఉంది ఎక్కడ అక్కడ ఉంది పుస్తకం కదా బైబిల్ కానీ అది ఎక్కడ ఉందనేది కాదా నీ హృదయంలో ఉండాలన్న విషయాన్ని అర్థం చేసుకోవాలా ఒక పాస్టాతీ అంత ముందు అవమానపరచడానికి ప్రయత్నించండి సరే మనం ఎవరు అవమానపరచినా ప్రభు కొరకు అన్నిటినీ మనం రివర్స్ కామ్ ఈ విషయం బాగా తెలుసుకోండి రివర్స్ కామ్ ఎవరైనా మనల్ని అవమానపరుస్తున్నారా రివర్స్ కామ్ ప్రేమతోనే మన హృదయంలో ఎటువంటి అహం లేకుండా ఎటువంటి ద్వేషం లేకుండా వాళ్ళతో సంపదిస్తూ జాగ్రత్తగా మాట్లాడుతూ జాగ్రత్తగా వాళ్ళకి జవాబు ఏ రూపకం కూడా మనం అహం చూపిస్తామంటే ఆ క్షణం సైతాన్ మనలో దూరిపోతాడు వాడికి ఎంట్రన్స్ అన్నట్టు దాన్ని ఇంగ్లీష్ లో పోర్టల్ అంటారు వాడికి పోర్టల్ పోర్టల్ అంటే దారి సైతానికి నీ హృదయలో దూరే దారి నువ్వే ఇస్తావు మానంతా వాడు ఎప్పటికి రాడు ఈ విషయం అర్థం చేసుకోండి వాడు గడప గడప యొక్క పంచి అన్నాడు ప్రభు అన్నాడు కయంతో మాట్లాడతాడు నువ్వు దానికి అవకాశం ఇస్తే మింగేస్తుంది అన్నాడు దానికి అవకాశం ఇస్తే అంటే నువ్వు ఓపెన్ చేస్తున్నావు నీ దాని ద్వారా అప్పుడు కూడా వస్తున్నాడు మనం ఓపెన్ చేయద్దు అందుకే ప్రతి దశలో ప్రతి స్థలంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా ఈ రక్త మాంసం నీ సొంత తలంపులకి నువ్వు అవకాశం ఇవ్వద్దు అందుకే నీ ప్రవర్తన అంతట్లో ఆయన అధికారానికి లోబడమనడు మొత్తం మనకి హీల్డ్ అయిపోవాలి నీ ప్రవర్తన అంతటా కొంతటా కాదు ప్రతి విషయంలో ఆయనకి నువ్వు సంపూర్ణంగా సమర్పించుకోవాలా అప్పుడే నువ్వు ఆయన కంట్రోల్లోకి పోతావు లేకపోతే ఆటోమేటిక్ నీ హ్యూమన్ నేచర్ లేక మానవ జ్ఞానంలోకి వచ్చేస్తాను సొంత తలంలో ఉపయోగించడానికి ప్రయత్నిస్తూ ఉంటాం అది పాపం దారితీస్తుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో దానికి చోట వద్దు మనం దేవుడు కైన్తో మాట్లాడినట్టు ఈ క్షణం మనతో కూడా మాట్లాడుతుంది మనం ఒకవేళ కైన్ లాగా ఉన్న కైను రక్త కదా దానికి ప్రార్థాన్సించిన వాడు ఏషాగు రక్త మాంసానికి ప్రార్థానించినవాడు కదా ఇస్వల్ పిల్లలు చివరి వరకు చూస్తాం కదా రక్త మాంసం చాలా చిన్న గుంపే పరిశుద్ధ పరిశుద్ధ అవకాశం ఇచ్చిన వాళ్ళు పరిశుద్ధంగా జీవించిన వాళ్ళు శరీరాన్ని ఛేదించుకున్న వాళ్ళు కాబట్టి ఇది మర్మం ను మార్కు పొందాలా అంటే మటు రక్త మాంసం గురించి జాగ్రత్తగా ఉండాలా కొన్నిసార్లు ఏ రీతిగా ఉంటుందంటే ఒకసారి కొరతలు రాసిన పత్రికలనే పౌలి విషయాన్ని చూపిస్తున్న మనకి మూడవ అధ్యాయంలో ఐదవ వర్షంలో మూడు ఐదు మొదటి కొరతలు రాసిన పత్రిక మూడవ అధ్యాయము నాలుగవ వర్షంలో ఈ రక్త సంబంధించిన కష్టాలు వస్తా ఉంటాయి సేవకుల మధ్యలో నువ్వు ఎంత రక్షింపబడినవా అని అని ఎక్కడొక జగల్లా అది నేను ఇంకా తొలుస్తూనే ఉంటుంది నేను పొలాని గోత్రానికి సంబంధించిన పలాని కులానికి సంబంధించిన అది శరీరానికి సంబంధించింది అది రక్తానికి సంబంధించి కులము మతము గోత్రము ఇవి రక్తానికి సంబంధించినవి బాగా అర్థం చేసుకోండి కులము మతము గోత్రము కుటుంబము ఇంటి పేరు ఇవి రక్తానికి సంబంధించినవి నేను పొలాని కులంలకి వెళ్ళి కొట్టినోడిని గోత్రానికి సంబంధించినోని అని ప్రతి మతంలో మాట్లాడుకుంటారు క్రైస్తవ మతంలో మాట్లాడతారు హిందూ మతంలో మాట్లాడతారు అన్ని రకాల మతంలో మాట్లాడతారు మా పూర్వీకులు గొప్ప ఋషులు అని మాట్లాడతారు వాళ్ళ పంచాంగం పంచాంగం చూసి చెప్తారన్నట్టు నువ్వు ఏ ఋషికి సంబంధించిన వాళ్ళు వాళ్ళకి ఉంటాయి ఎంతో మంది ఋషులు ఉంటారు వాళ్ళకి ఈ లోకంలో ఉన్న వాళ్ళందరూ ఆ ఋషుల పిల్లలు కాబట్టి పెళ్లిళ్ళు చేసుకున్నప్పుడు ఏం చేస్తారంటే నువ్వు పలాని ఋషి కుటుంబంలోకి వెళ్ళి చూసుకుంటారు ఇద్దరు మగ పిల్లలు ఆడపిల్లలు ఒకటి ఋషి కుటుంబంలోకి వస్తే వాళ్ళ అనదములు వాళ్ళకి పెళ్లి చేసుకున్నారు అన్నట్టు అవి చూస్తుంటారు సరే అది ఒక మనుషులు ఏర్పరచిన కానీ మనకు చూపిస్తున్న ప్రభుత్వం ఏంటంటే ఆ శరీర రక్తానికి సంబంధించిన అన్ని పాపూరితమైనవి అంటే నువ్వు వాటికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి ఆయన రక్తాన్ని మమ్ము చేస్తున్నావు అని అర్థం మనం వాటిని చాలా జాగ్రత్తగా పరిశీలించాలి అందుకే మనం వాటికి ప్రాధాన్యత ఎవరైనా వాటికి ప్రాధాన్యత ఇస్తుంటే వాడిని వాడిని హెచ్చరించాలతో అరీతిగా వీరవీతా ఉంటారు కదా వాళ్ళ గురించి మాట్లాడద్దు వాళ్ళ మెల్లమెల్లగా ప్రేమతో మెల్లమెల్లగా మెల్లమెల్లగా దేవుని వాటిలో నడిపించాలి ప్రకృతి సాధ్యమైన విషయాలలో వాళ్ళని వాళ్ళతో చర్చించొద్దు మనం రక్తంలో ఏముంది బ్రదర్ అని అట్లా మాట్లాడద్దు మనం వాడు ఆల్రెడీ దానికి ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు కాబట్టి అది అది ఇంపార్టెంట్ కాదు అని ఎప్పుడు తెలుసుకుంటాడు ఆయన రక్తంలోనికి వచ్చినప్పుడే తెలుసుకుంటాడు కానీ రక్తంలోకి వచ్చినాక కూడా తెలుసుకోలేని స్థితిలో ఉన్నారు ఇక్కడ చూడండి నాలుగవ వర్షంలో ఒకడు నేను పౌలు వాడను మరి నేను అపోలో వాడను అని చెప్పునప్పుడు మీరు ప్రకృతి సంబంధం లేని కారా నేను పలాని చర్చోని పలాని పాస్టర్ని అని చెప్పుకుంటున్నట్టు అక్కడ అక్కడేది వాక్యం అట్లా పలాని పాస్టర్ సంబంధికుని నేను నేను పౌలు సంబంధికుని నేను అపోలో సంబంధికుని అని మనం అందరం చెప్పుకుంటామంట అక్కడ అట్లా చెప్పుకోవడం వల్ల మీరు ప్రకృతి సంబంధులు కారా అంటున్నాడు కాబట్టి చర్చితో ఐడెంటిఫై అయితే లేక పాస్త ఐడెంటిఫై అయితే మీరు ప్రకృతి సంబంధులే మీరు ఐడెంటిఫై కావాల్సింది ప్రభుతోనే కేవలం కొంత కష్టమో మీరు చెప్పడం బయట ఎందుకంటే చర్చలకే ప్రాధాన్యత యుగ సమాప్తిలో క్రైస్తవ సంఘం ఎక్కడమైన కానీ మాదే కరెక్ట్ మాదే కరెక్ట్ కానీ అది ప్రకృతి సంబంధమైంది కానీ మనం చెప్పాల నీకు మంచిగా అనిపించవచ్చు కరెక్ట్ కానీ ప్రభు కరెక్టా నువ్వు కరెక్టా ఒక్కసారి పరిశీలించుకొని చెప్పు ఒకవేళ ప్రభు అనుకున్నట్లు మీ చర్చ అనుకుంటుందా ఒకవేళ ప్రభు ప్రభు అనుకున్నట్లు మీ పాశం అనుకుంటుందా ఆలోచించి చెప్పు అప్పుడు నేను స్వీకరిస్తాను అప్పటి వరకు నేను స్వీకరించలేను ఎందుకంటే అది అది ప్రకృతి సంబంధమైనది అంటున్నాడు కాబట్టి అది పాపం కాదా అపోలో ఎవడు పౌలు ఎవడు పరిచారకులే కదా ఒకరికొకరు ఒక్కొక్కరికి ప్రభు అనుగ్రహించిన ప్రకారము వారి ద్వారా మీరు విశ్వసించి తేరి అంతే మన ద్వారా విశ్వాసం వస్తుంది కానీ విశ్వాసానికి కడతమట్టు ఆయననే కదా కాబట్టి మనమంతా పరిచారకులమే ఎవడు గొప్పవాడు కాదు అన్న విషయం జ్ఞాపనం చేస్తున్నాడు కానీ మనకి ఇవన్నీ వస్తా ఉంటాయి ఆ రోజు పౌలు శిలలకు వచ్చింది పౌలు పేతులకు వచ్చింది డిస్టర్బెన్స్ ఏమంటారో తెలుగులో వ్యత్యాసాలు వచ్చినాయి వాళ్ళకి మనస్పర్ధలు వచ్చినాయి తప్పకొస్తే మనస్పర్ధలు ప్రకృతి ప్రకృతి సహజంగా కానీ ఈ విషయం నువ్వు వాటికి అవకాశం ఇవ్వను మనస్పర్ధలకి సాధ్యమైన కాడికి అందుకే సమాధాన పరిచయవాడు ధన్యుడు వారు దేవుని కుమారులు అనబడదురు అనేది చెప్పిండు మత ఆధ్యాయంలో వ్యత్యాసాలు వచ్చినప్పుడు నువ్వు సమాధాన పరిచయంలా ఉండాలి ఎక్కడైనా గానీ కుటుంబాల గానీ కొట్లాటలు ఎక్కడున్నా గానీ నువ్వు సమాధాన పరిచయం లాగా దేవుని కుమారుడి కొట్లాడుతుంటే ఒకరిద్దరు కొట్లాడుతుంటే నువ్వు రెచ్చగొడుతున్నావు అంటే నువ్వు దేవుని కుమారుడి కావు ఎందుకంటే ఆ వాక్యానికి విరుద్ధంగా మనం ఉంటున్నాం కాబట్టి మనం ఈ క్షణం ఈ కాలంలో ఈ టైంలో సేవా జీవితంలో ఇది పరిశీలించుకోవాలా నువ్వు సమాధాన పరిచేవాడిలా ఉన్నావా లేదా లేకపోతే మట్టుకు నువ్వు ఇంకా ప్రకృతి సావ సహజమైన వాడు వేలేక రక్త మాంసములకే ప్రాధాన్యత ఇస్తున్నావు కాబట్టి పలవరసం పొలవు స్ట్రైట్ ఉంది వాక్యం ఎవరు పోతారు పోరు అంటే అక్కడ చాలా తీటం ఉంది ఈ రెండింటికి ప్రాధాన్యత ఇచ్చేవాడు ఎట్టి పోడు రక్తానికి మాంసానికి ప్రాధాన్యత ఇచ్చేవాడు ఎట్టి పోడు ఫ్లెష్ అండ్ బ్లడ్ కెనాట్ ఇన్హరిట్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ అన్న విషయాన్ని జ్ఞాపం చేస్తున్నాడు ఎందుకంటే చూడండి ఫ్లెష్ అండ్ ప్లేడ్ గురించి ఎఫ్ఎస్ఎల్ రాష్ట్ర పత్రిక లో ఒక విషయాన్ని జ్ఞాపం చేస్తాడు నువ్వు ఎవరితో ప్రయాసపడుతున్నావు ఈ లోకంలో ఎవరితో కొట్లాడుతున్నావు ఎఫ్ఎస్ఎ రాష్ట్ర ఆరవ అధ్యాయము పది ఏడవ వచ్చనం పన్నెండవ వచ్చినం ఎఫ్ఎస్ఎ రాష్ట్ర ఆరవ అధ్యాయము పన్నెండవ వచ్చినం ఏలైన మనము పోరాడున్నది చూడండి శరీరులతో కాదు మనుషులతో కాదు సర్పములతో కాదు తేళ్లతో అసలే కాదు మనము ఎవర్తన కొట్లాడుతున్నాం ఎవరితో పోరాడుతున్నాం చెప్పండి ఈరోజు క్రైస్తవ సంఘంలో ఎవరితో పోరాడుతున్నారు దుష్ట శక్తులతో పోరాడుతున్నారా మనుషులతో పోరాడుతున్నారా ఎక్కడ అదే కదా ఎక్కడ చూసినా పడదు ఒకరినికొకరిని పడదు ఏ చర్చలో లీడర్స్ చూసినా లీడర్స్ కొట్టుకుంటూనే ఉంటారు వాడు కూడా దుష్టునికి బాగా తెలుసు వీళ్ళు ఎంతకాలం కొట్టుకుంటే అంత మంచిది నా పని నేను చేసుకుంటా పోతాను అందరినీ క్యాప్చర్ చేసుకుని పోతాను ఆ సన్నిధి నా రాజ్యానికి ఇంకే రక్త మాంసంలో నువ్వు ఆత్మీయ స్వభావాన్ని ధరించుకున్న వాడివి క్రీస్తుని పోల్చుకోవాల్సిన వాడు రక్త మాంసంగా తయారైపోతే ఎందుకు కొట్లాడతావు చెప్పండి నాది కరెక్ట్ నాది కరెక్ట్ కొట్లాడతాం నాది నాది అంటే రక్తము మాంసము కాబట్టి ఆ కొట్లాటలో వాళ్ళు ఏం చేస్తున్నారు ఎవరితో కొట్లాడాలనేసి మర్చిపోయి వాళ్ళ వాళ్ళు మీకు తెలుసు అదే అమాయకు వీళ్ళు కొట్లాడుకుంటారు వాళ్ళ వాళ్ళు కొట్లాడుకొని యుద్ధంలో చూస్తారు మీరు వాక్యం కదా వాళ్ళ వాళ్ళే అసలు వాళ్ళు ఇస్సల్ పేల మీదకి వస్తారు యుద్ధానికి చేయడానికి కానీ తారుమారు చేస్తారు దేవుడు వాళ్ళని చేసేటప్పుడు వాళ్ళు వాళ్ళు కొట్లాడుకుంటారు కొట్టుకుని ఒక్కొక్క కొట్టుకుంటారు చీకట్లు పొద్దున్నే అందరూ వాళ్ళంతా వాళ్ళని చచ్చిపెట్టారు అంతా మీరు ఈసారి ప్రయాసపడకుండానే వాళ్ళు చనిపోయారు అట్లా కాబట్టి రథమాంసంలో ఎప్పటికట్లే కొట్లాడుకుంటావు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి ఈరోజు క్రైస్తవ సంఘంలో నెరవేరుతుంది ఖచ్చితంగా ఎక్కడ చూసినా కొట్లాడుకోవడమే కోర్టు కేసులు అన్యులు తీర్పు తీర్చాలి చర్చల మీద అన్యులు చర్చల మీద రాజ్యాంగం ఏతున్నారు ఈరోజు భక్తిహీనులు రక్షణ అనుభవం లేని వారు మీకు తీర్పు తీర్చాల్సి ఎంత దౌర్భాగ్యమైన స్థితి ఈ రోజు మనం చేస్తున్నాం ప్రపంచం అంతటా జరుగుతుంది మన కళ్ళ ముందు మన కాలంలో మన ప్రాంతంలో జరుగుతుంది కాబట్టి మనము శరీరాలతో కాదు పోరాడు ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ దురాత్మల సమూహంలోనూ పోరాడుతున్నాము ఈ విషయానికి అర్థమైందా నువ్వు దేనితో కొట్లాడుతున్నావు దేంతో పోరాడుతున్నావు చీకటి శక్తులతో సైతాంతో పోరాడుతున్నావు అనుభవం ఇంకా రాలేదంటే నువ్వు ఇంకా శరీరంగానే ఉన్నావు మిమ్మల్ని బురల తీర్పు గురించి వెళ్ళిపోతున్నావు అవి ఎప్పుడు అర్థం కాల నువ్వు అసలే అసలైంది ఇది అర్థం కాల కడబూరం ఓగినప్పుడు మనం మార్పు చెందుతాం అక్షయత్నం ధరించుకోవాలి మన శరీరాలు ఈ శరీరాన్ని విడిచిపెడతాం మనం ఇది పాపభూరితమైన శరీరం దౌర్భాగ్యమైన శరీరం అంటాడు దౌర్భాగ్యమైన శరీరం నుంచి నాకు విడుదలను ఎవరు కల్పిస్తారంటాడు ప్రభు తప్ప ఎవరు ఈ శరణం నుంచి మనం విడుదల కల్పిస్తారంటే ఆయన తెలిసి ఇది ఎంత పాపభూరితమైన శరీరం అంటే మనం దీనికి ఎంతగానో ప్రాధాన్యత ఉంటాం చిన్న పొండి అయితే ఆయింటి మెంట్ పెడతాము రోగం వస్తే మందులు వేసుకుంటాము పరిగెత్తుతా ఉంటాం పదిసార్లు నాడుదని పరిగెత్తుతాము ఎన్ని మందులు రాస్తా అన్ని మందులు మింగుతా ఉంటాము ఎందుకు దానికి ప్రాధాన్యత ఇస్తూ ఉంటాం కదా సరే ఏ దంటలే నేను ఏ దంటలేను కదా బలహీనత ఉంటే దాని నియమం కాబట్టి మందు వేసుకోక తప్పదు కానీ అసలే దానికి నువ్వు ఇవ్వకుండా దానికి ఎక్కువ సమయాన్ని గడుపుతున్నావు కాబట్టి చూడండి యుగ సమర్థిలో రక్త మాంసం మనం ప్రాధాన్యత ఇవ్వద్దు ఎందుకంటే అవి కొట్టివేసిండి దేవుడు పాతది గతించింది విశాఖ ఉండే ఒకప్పుడు గుర్తింపు దేవుని ప్రజాని కాని ఇప్పుడు దేవుని ప్రజ ఎవరు పేద రాష్ట్ర పత్రికలు ఇష్టం యేసు ప్రభుని సొంత రక్షకం స్వీకరించిన వాళ్లే దేవుని ప్రజలు వరుషత జనంగం దేవుని సత్తు కాబట్టి ఆత్మీయ ఇస్రాయలు అని కూడా పెట్టింది దేవుని ఇస్రాలు పేరు పెట్టింది వాళ్ళకి కాబట్టి రక్షింపబడ్డ వాళ్ళనే దేవుని ప్రజ అన్న విషయం మనం అర్థం చేసుకోవాలి దానికి తగినట్టు మనం జీవించాలా ఆరు ఎఫ్ఎస్ రాష్ట్ర పత్రిక ఆరవదేము పదమూడవ వర్షంలో అట్లా జీవిస్తే ఏమవుతుందని చెప్తున్నాడు మీరు శరీరంతో పోరాడకుండా చీకటి శక్తులతో పోరాడినప్పుడు ఏం జరుగుతుంది మీరు ఆపద్దిన మందు వారిని ఎదిరించటకును సమస్తము నెరవేర్చిన వారే నిలవడటో శక్తిమంతులట్లు దేవుడి సర్వాంగ కవచం ను నరించుకుని యుగ సమాప్తిలో మనం ఇంకా కొట్టాడాల్సి వస్తుంది ఈ కాలంలో చీకటి శక్తులతో ఇంకా కొట్టాల్సి వస్తుందంట మనం అందుకొరకు నువ్వు ఇక్కడ కూర్చున్నావు ఇప్పుడు గొప్ప జనాన్ని విమోచించి గొప్ప జనాన్ని దేవుని నడిపించాలంటే నువ్వు అంధకార శక్తులతో కొట్టాడాలా అందుకొరకు నువ్వు ఇక్కడ ఇక్కడ ఉంటున్నావు మనం వాటి తను కొట్టాలంటే నీళ్లను ఎప్పుడు నేర్చుకుంటావు నీ శత్రువును కొట్టాల్సింది నీతను కొట్టాడుకుంటే ఎప్పటికూడ నువ్వు ఈ అంశం ని నెరవేర్చుకోలేవు నీ జీవితంలో గొప్పచే నువ్వు దేవుని చేత నడిపించలేవు నీలో నువ్వు కొట్లాడుకుంటే కాబట్టి మనలో ఏమైనా విభేదంలు త్వరగా వాటి నుంచి ఒకరితో ఒకరి సమాధానం పడాలా ఒకరిని ఒకరు ప్రేమించడం తర్వాత ఇంకోటి ఏంటంటే చూడండి నేను అట్లా అనుకున్నాను బ్రదర్ నేను ఇట్లా అనుకున్నాను బ్రదర్ అనేసి అంటా ఉంటాను నేను అట్లా అనుకోలేదు బ్రదర్ ఇట్లా అది ముందే అనుకోవచ్చు కదా నేను అట్లా అనుకున్నాను అంటే అప్పుడు ఎందుకు క్లారిఫై చేసుకోవాలి ఎప్పుడున్నా కానీ డిఫరెన్స్ వస్తే ఆ క్షణం కూర్చుని ప్రేమతో మాట్లాడుకోవాలి బ్రదర్ నేను ఇట్లా అనుకుంటున్నా మళ్ళీ నువ్వేమనుకుంటున్నావు సిస్టర్ నేను ఇట్లా అనుకుంటా మళ్ళీ నువ్వేమనుకుంటున్నావు నా మీద మీకేమైనా వ్యతిరేకం ఉంటే చెప్పండి అని అడగల క్లారిఫికేషన్స్ అవసరం నోట్లో నోట్లో హృదయ హృదయంలో పెట్టుకుంటే విభేదాలు వచ్చేస్తాయి విభేదాలు వస్తే చిన్న భిన్నమైపోతాయి అట్లనే వాళ్ళు విడిపోయి ఒక ఇటు ఒక నటు ఆంధ్ర ఒక ఇటు ఎటు లో ఫస్ట్ సంఘము మొత్తం పీసెస్ అయిపోతుంది విభేదాలతో ఒక రీతిగా పీసెస్కోవడం వల్ల ఇంకా విస్తరించింది అది అది డిఫరెంట్ ఇష్యూ గానీ నేను చెప్పేది అంటే ఐక్యత ఉంటే ఎంతో మనోహరం ఎంతో సుందరం అని ఎందుకంటే విషయం అది సహోదరులో ఐక్యత ఉండడము ఎంతో మనోహరం ఎంతో సుందరం ఎందుకంటే ఆ ఐక్యత వలన దుష్టుడు ఎట్టి పసులో వాడి రాజ్యాన్ని విస్తరించుకోలేదు మనం ఐక్యతలో ఉంటే రఘునంద ఐక్యతలు కలిగి ఉంటే మనము ఎట్టి వాడు గొప్ప జనం పడ సునాసంగా మనం దేవుని శాంతి నడిపించగలం కాబట్టి అటువంటి అవగాహనలో మనం ముందుకు వెళ్లాలా పోయిన అటుపోయిన వారం మనము కొన్ని విషయాలు గమనించినాం మొదటి బూరకు సంబంధించిన విషయాలు జానిస్తున్నాము ప్రకటన గ్రంథము ఎవరికి అర్థం అవుతుంది అంటే వారం మనం చూసినాము మొదటి కొన రాష్ట్ర పత్రిక రెండవ అధ్యాయము పద్నాలుగో వర్షంలో కేవలము రక్షింపబడ్డ వారికే ఈ వాక్యాలు అర్థం అవుతాయి ఉంది ఇవి ఎవరు అర్థం చేసుకోగలరు అంటే కేవలము రక్షింపబడ్డ వారే అన్న విషయం కాబట్టి నిజంగా రక్షిపబడ్డవారైతే ఇవన్నీ అర్థమవుతాయి అటుపోయిన వారము ఈ మొదటి బూర ఓదినప్పుడు ఏం జరిగినది అన్న విషయాన్ని మనం ధ్యానిస్తా నము కొన్ని అంశం తీసినాము ఆ మొదటి అంశంలో ఆ మొదటి బూరలో ఏమేమి చిహ్నాలు మనకు చూపించండి దేవుడు ప్రకటన గ్రంథము ఎనిమిదవ అధ్యాయము ఏడవ అష్టంలో మొదటి బూర ఊదినప్పుడు ఆ దూత మొదటి బూర ఊదినప్పుడు ఏం జరిగింది రక్తంతో మిలితమైన వడగండ్లను అగ్నియు పుట్టి భూమి కాబట్టి రక్తము వడగండ్లు అగ్ని ఆ విషయాలు మనం జనిస్తున్నాము అటుపోయిన వారం వరకు పోయిన వారం మనం చూడలేకపోయినాము మూడు విషయాలు అక్కడ చూస్తున్నాం మిలితమైన అంటే మిక్స్ అయిపోయినాయి అర్థం మూడు విషయాలు మిక్స్ అయినాయి ఏదవి రక్తము బడగండ్లు అగ్ని సరే మనం ఈరోజు ధీరంగా రక్తం గురించి జనించం రక్తం దేనికి సంబంధించింది ఇప్పుడు చెప్పండి శరీరానికి సంబంధించింది ఒక గోత్రానికి సంబంధించింది ఒక కుటుంబానికి సంబంధించింది ఈ లోకాతీతంగా ఉండే సంబంధించింది మానవ తలంపులకు సంబంధించింది రక్తం అంటే సార్ వ్యక్తిగత గుర్తింపుకు సంబంధించింది కాబట్టి ఇవి ఏం జరుగుతుంది ఇప్పుడు చూడండి రక్తంతో మిళితమైన వడగళ్లను అగ్నేయం పుట్టి భూమి పైన పడవేయబడను కాబట్టి అటు పైన మనం చూసినాం ఎక్కడి ఏం పడుతున్నాయి పైన నుంచి కింద పడవేయబడినట్టు కనిపిస్తుంది మనకి అంటే నిజంగా ఇవి కావు అని కూడా మనం చూసినాం ఎన్నో వాక్యాలు చూసినాం పాతలిబంధన కాలంలో చెప్పబడి వాక్యాలు ఈ కూడా చాలా ఉన్నాయి వాక్యం ఎంతో క్విక్ గా మనకు కనిపిస్తామో తెలియదు నేను అనుకున్న ఈ రోజు మొదటి గుర ముగిస్తే రెండో కూర ఆరంభం చూసుకోవచ్చు అనుకున్నాను కానీ ఈ వాక్యాలు చూస్తే నేను అట్లా అనిపిస్తలేదు ఈ రోజు ఐటట్ ఎన్ సార్ మీరు త్వరగా అయిపోతే మంచిగానే అనుకుంటారు మీ మైండ్ ఎక్కడ నాకు తెలుసు అయిపోతే రెండోది నేర్చుకుంటూ మూడోది నేర్చుకోవచ్చు అనేసి కదా శ్రీనివాస్ వారు కట్టనే ఉంటది త్వర త్వరగా అయిపోతే ఇవన్నీ నేర్చుకుంటే ఎంత బాగుంటుంది ఎందుకంటే ఆయన ఎప్పటి నుంచో చూపిస్తుంటా ఇవన్నీ నేర్చుకోవాలి కదా కానీ మన బలహీనతలని గ్రహించిన వాడు ఆయన నువ్వు భరించలేవు కదా అన్నింటినీ భరించలేవు మెల్లమెల్లగా మెల్లగా మెల్లగానే ఆయన మనల్ని నడిపిస్తా ఉంటాడు ఎందుకంటే ఆ టైం కొరకు నువ్వు సిద్ధపడాలి అదే రీతిగా మనం చూసిన పేతుల విషయంలో ఆయన అన్ని రూపాలను అందించబడలేదు కదా పర్షం పొందుకున్నాక భాషల వచ్చింది భాషల వచ్చినాక హిందీ దిగి వచ్చింది హిందీ దిగి వాక్యం చెప్తుండే అప్పుడు ఆయనకి వచ్చింది యోవేలు ప్రవచనం అర్థం చెప్పగలుగుతున్నాడు దాని తర్వాత కొంతకాలానికి గుంటీవాణి లేచిన ఆయన శస్తపరిచింది స్వసత వరం అప్పుడు వచ్చింది ఒకేసారి ఏం రాలేదు అందుకే నువ్వు ఆత్మలో ఎదుగుతూ ఉండి పోతా ఉంటేనే కానీ ఆ వరాలను నీకు అట్లా అనుగ్రహించబడవు దీన్ని ఏమంటారు అంటే ప్రొగ్రెసివ్ రెవల్యూషన్స్ అంటారు ప్రొగ్రెసివ్ గిఫ్టింగ్ అంటారు అంటే ప్రొగ్రెసివ్ అంటే నువ్వు క్రమేణ ఆయన ఆయనలో ఎదుగుతూ పోతా ఉంటే అవన్నీ నీకు అనుగ్రహించబడతా ఉంటాయి దాని ప్రకారంగా సంఘ సంఘక్షేమం కొరకు అవి వాడబడతా ఉంటాయి గృపర్లు ఎందుకు ఇస్తారంటే దేవుడు మనకి సంఘక్షేమ అభివృద్ధి గురించే ఇస్తా అన్నాడు కాబట్టి మనము ఆ విషయం అర్థం జ్ఞాపం చేసుకోవాలి సంఘక్షేమాభివృద్ధి గురించి మనం వాడతాం వాటిని స్వార్థం కొరకు వాడని వివార్థం కొరకు వాడతారు ఎక్కడ వాళ్ళ గుర్తింపుల కొరకు వాళ్ళ ఐడెంటిటీస్ కొరకు వాళ్ళు వాడుతుంటారు కానీ మనం అట్లా ఉండడానికి వీల్లేదు ఈరోజు వాక్యం రక్తమాంసంలో పర్లోక రాజాన్ని స్వతంత్రించుకున్న నేరవు వాటి మనం దూరం చేసుకోవాలం ఛేదించుకోవాలా మా పూర్వీకులు ఇట్లా బ్రదర్ మా పాతలు ఇట్లా అంటారు అవన్నీ పనికిరాని అవన్నీ కొట్టేసింది దేవుని శిల్ల మీద ఇప్పుడు అంత మనము దేవుని పిల్లలము దేవుని పిల్లలకి అటువంటి వ్యత్యాసాలు ఉండవు కాబట్టి ఈ మూడు మిళితమైన ఇంగ్లీష్ లో మింగ్లింగ్ అని ఉంది చాలా మంచి పదం అది మింగ్లింగ్ రక్తము వడగండ్లు అగ్ని తర్వాత ఇవి ఈ మూడు కలిసి ఏం జరిగింది అన్న విషయాన్ని చూసిన భూమి మీద పడవేయబడును కాబట్టి ఎక్కడి నుంచి పడ్డాయి మూడు ఈ మూడు దేనికి సంబంధించిన విషయము కొన్ని వారాల నుంచి మనం ధ్యానించినాం కాబట్టి ఈరోజు మరికొన్ని విషయాలు చెప్పిన వారమే ధ్యానించాలిపోయిన వారం ధనించాల్సింది కానీ మనం దీన్ని చూడలేదు లూకాసు వార్త అధ్యాయంలో ఒక విషయం చెప్పబడింది మొదటి వచనంలో లూకా వార్త పదమూడవ అధ్యాయము మొదటి వచనం పిలాతు గలలీలైన కొందరి రక్తమును వారి బలులతో కలిపి ఉండేను అది ఎప్పుడన్నా ధనించ ఈ వాక్యం మనం ఎప్పుడు ధనించలే వాక్యం కదా ఎప్పుడు కూడా తగలేని వాక్యం పిలాతు వాళ్ళ దేవతలన్నీ పూజించేటోడు కానీ ఆ ఏంటంటే పిలాతు భార్యకి దేవుడు దర్శనంలో మాట్లాడి గతమైంది విషయం అంటే నేను ఇట్లా అనుకుంటున్నాను గ్రీస్ అప్పుడు రెండు వేల సంవత్సరాల క్రితం ఇక్కడ రోమియోల్ కదా వీళ్ళు ఇలా రోమియుడు రోమియోలు గ్రీస్ నుంచి బయటకు వచ్చిన వాళ్ళు రోమా దేశము ఎట్ల రోమ సామ్రాజ్యం ఎట్లా వచ్చిందంటే చరిత్రలో దానియల్ గ్రంథంలో ఒక ప్రవర్న మనం చూస్తాం ఒకరోజు ఎప్పుడన్నా అలెగ్జాండర్ అనేవాడు పుడతాడు భవిష్యత్తులో ఆ మాసి ధోనియా అనే పట్టణం నుంచి వస్తాడు అది గ్రీస్ దేశంలో ఉంటది అది గ్రీసు దేశం నుంచి వచ్చిన ఈ అలెగ్జాండర్ ప్రపంచా గడగలాడించు అప్పుడు అందుకే గ్రీసు కూడా ఒక మృగంతో పోల్చబడుతుంది దాని గ్రంథంలో దాని మనం జరించదు ఇప్పుడు దీర్ఘంగా అలెగ్జాండర్ నలుగురు సైన్యాధిపతులు ఉంటారు ఆయన చనిపోతారు యవన దాశాలని చనిపోతాడు చనిపోయినప్పుడు ఆ నలుగురు ఆ దేశాన్ని నాలుగు ముక్కలుగా చేసుకుంటారు నాలుగు ముక్కలు చేసుకుని నాలుగు రాజ్యాల్లాగా ఏర్పడతాయి దాని తర్వాత ఆ నాలుగు లవడు ఆ నాలుగిట్ల నుంచి ఇంకొక రాజ్యం బయటకు వస్తుంది ఒకటేమో గ్రీసు దేశంలాగా మారిపోద్ది ఇంకో దేశము రోమ దేశంలాగా మారిపోతుంది ఈ రోజు ఉన్నది రోమపట్నం అది కాబట్టి రోమియలు ఒక రకంగా గ్రీసు దేశస్తులే అట్లా అర్థం చేసుకోవాలి కానీ మా మనకు చూపించండు గ్రీసు దేశస్థులు ఏ సంతతి నుంచి వచ్చిన వాళ్ళని మీ జ్ఞాపక ముందు ఒకరోజు శ్ అనిస్తాం వాక్యం ఒక స్త్రీ నా కుమారుడిని సస్థ పర్సన్ వస్తా ఒక గ్రీసు దేశస్థ్రాలు కరెక్ట్ ఆయమే ఏ దేశం నుంచి వచ్చింది అక్కడ ఉంది పేరు కాదు ఫినీషియన్ అని ఉంది ఇంగ్లీష్లో ఫినీషియా ఫినీషియా అంటే గ్రీస్ పట్నస్థానం గ్రీస్ దేశస్థరాలని అర్థం ఫినిషియన్ అనేది ఒక ప్రాంతం అక్కడ గ్రీస్ దేశంలో ఇంగ్లీష్ తెలుగులో వేరే పదం నాకు నోటికొస్తుంది ఆ పదం ఆ దేశం ఆ ప్రాంతం పట్ ఆ ప్రాంతం పేరు సురోఫినికా కదా ఫిని ఫినికా ఫినీషియా సురోఫినికా అనే ప్రాంతం అది అంటే గ్రీస్ దేశస్తురాలనుంది సురోఫినికాదం మైండ్ లో పెట్టుకోండి ఆ సురోఫినికా ప్రజలు ఏషాగు సంతతి వాళ్ళు అంటే రక్తం యేషాగు రక్తం నుంచి వచ్చిన వాళ్ళు అని అంటే అట్లా విస్తరించిపోయింది ఆ పర్టికులర్ కుటుంబం కాబట్టి వాళ్ళు గ్రీసు దేశ రకరకాల దేవతలని పూజించేవాళ్ళు అట్లనే రోమిలు కూడా రకరకాల దేవతలు పూజించారు ఈ రోజు వారి దేవతల పేర్లే పెట్టినారు కదా ప్రతి నెలకి రోమిలు పెట్టిన పేర్లు సండే మండే ట్యూస్డే వెన్స్డే థర్స్డే రోమిలు పెట్టిండ్రు జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ అన్ని రోమిలు పెట్టిండ్రు పేర్లు వాళ్ళ దేవతల పేర్లు అవన్నీ అయితే ఫిలాత్ గలలీలు అంటే దేవుని బిడ్డలు గలలియలు అంటే మన ప్రభుత్వ సేవ ప్రాంతం అదంతా గలేషియన్స్ గలతీ సంఘం ఉంది కదా అదంతా కాబట్టి గలతీ సంఘస్థుల రక్తాన్ని ఏం చేసిండు వారి బలుత కలిపాండు వాళ్ళ చాలా క్రూరం కదా మనుషుల రక్తాన్ని వాళ్ళ పశువుల రక్తాంతం కలిపి వాళ్ళ దేవతల కళ అర్పించిండట అది విషయం మీరు బాగా అర్థం తీసుకోవాలి కలవడం అంటే ఏందన ఇక్కడ ఇప్పుడు చూస్తున్నాము ఇక్కడ మిలితమైన ఈ ప్రణం చూస్తున్నాము రక్తంతో మిళితమైన వడగండ్లు అగ్నియుద పడవే పడను కాబట్టి ఏం జరిగింది విషయం చూడండి ఆత్మీయంగా నువ్వు ఉన్నత స్థితికి ఎదగల కాబట్టి మనం ఆకాశవాసుల లాగా కానీ నువ్వు ఆకాశవాసు లాగా చెప్పుకొని నువ్వు ప్రకృతి సహజంగా ఉంటే అక్కడి నుంచి అందుకే ఏషాబు మన యదోము లేక ఉబ్య గ్రంథం ధ్యానించినప్పుడు మనం చూసినాం ఇది ఏషాబు ఉన్నత స్థితిలో తన నివాసాన్ని కల్పించుకున్నాడు అక్కడి నుంచి దేవుడు ఎన్నటికీ మళ్ళా తిరిగి లేనియకుండా సైతానుగుణ గు కదా వాడు అక్కడి నుంచి పడవేబడ్డాడు నుంచి కింద పడవేయబడ్డాడు వాడు తిరిగి కడదాం అనుకున్నాడు పైకి లేదా అనుకున్నాడు లేకపోతున్నాడు వాడు లేకపోతున్నాడు కాబట్టి పోయేవాడిని పోనీయకుండా అడ్డగిస్తుంది ఇక్కడ అది వాడి నేను ఎట్లా పోలేను పర్లోకరంగు ఎవరినిది పోనీయాలా అందుకు దేవుడి బిడ్డల మీద ఎంటబడిండు వాడు అక్కడ పరిణాతాలను తీస్తాం కదా వాడు మగ శిశు వెంటబడిండు సూర్యుని దగ్గర నుంచి ఉన్న స్త్రీని ఏం చేయలేకపోయిండు కాబట్టి ఆ స్త్రీకి దేవుడు రెక్కలిస్తే ఎగిరిపోయింది కాబట్టి వాడు మగ ఆమె కనీస మగ శిశుకి వెంటబడి గొప్ప ఇవన్నీ మనకి మనం ఎంత కొన ధ్యానించడం కృత్యం ఏం కావు మనకు కానీ ఈ మింగ్ ఇప్పుడు చూస్తున్నాం కదా మిళితం ఈ మిళితమైనదంతా అపవిత్రమైనది అని దయ్యములతో కూడినది అన్న విషయం చూస్తున్నాం మనం ఇక్కడ ఈ గుంపులన్నీ మిళితమైన అపవిత్రమైన అంటే ఆ అర్పణలో సైతాను బలి అర్పణలు కూడా ఉన్నాయి వీళ్ళ రక్తము సైతాను బలి అర్పణకి అర్పించబడ్డ పశువుల రక్తంతో కలిసి ఉంది కాబట్టి ఇందులో దైవికమైనది ఏమి లేదన్న విషయాన్ని అక్కడ మనం చూస్తున్నాం కాబట్టి ఎడవ వచనంలో మనం చూస్తున్నాం అవి పడవేయబడ్డప్పుడు ఏం జరిగింది ఇప్పుడు చూడండి మొదటి పూర ఊదినప్పుడు ఏమి జరిగింది దాని తర్వాత అవి ఆ మూడు గుంపులు ఎక్కడ పడవేయబడ్డాయి పడవేయబడ్డపుడు ఏం జరిగింది ఒకసారి నువ్వు ఆత్మీయ జీవితంలో నుంచి తిరిగి పడిపోతే నీ పరిస్థితి అట్లాంటది అన్న విషయం జ్ఞాపకం చేస్తున్నాడు అందువలన భూమిలో మూడవ భాగము కాలిపోయాను కాబట్టి అగ్ని ఉంది అక్కడ కదా అగ్ని ఉంది కాబట్టి కాలిపోయింది దాని తర్వాత చెట్లలో మూడవ భాగం ను తర్వాత పచ్చగడ్డి అంతయు కాలిపోయాను కదా సో వీటికి సంబంధించిన విషయాలు మనం చూస్తున్నాం ఎవరు కాలిపోరు కాలిపోయిన వారు ఏం చేస్తారు గొప్ప జనం సంబంధించింది కాలి పేరు అంతా గొప్ప జనం సంబంధించింది ఎందుకంటే మొదటి రెండు గుంపులు శాశ్వతంగా నరకానికి పోతాయని చెప్పాడు కానీ గొప్ప జనం అందరినీ శ్రమల గుండా బయట తీసుకుని వస్తాననేసి మనకు తెలిసిన విషయం ఈ వాక్యం జక్ర గ్రంథాలను చూసినార్లో కాబట్టి యేసే గ్రంథము నాకు బాగా నచ్చిన వాక్యం బైబుల్లో అరవై ఒకటో అధ్యాయం మూడవ వర్షంలో దుఃఖానికి బదులు ఉల్లాస వస్త్రాన్ని ధరింపజేస్తానంటాడు అది గొప్ప జనం సంబంధించిన విషయం అది గొప్ప జనం అందరూ శ్రమల పాలైనప్పుడు వాళ్ళ దుఃఖంలో ఉన్నప్పుడు ఆయన సన్నిధిని నడిపించి ఓదార్ సార్ చూడండి అరవై ఒకటవ అధ్యాయము మూడవ వచనం ఆశ్చర్యంగా అందులో లక్ష నలభై నాలుగు వేల మందికి సంబంధించిన అంశం కూడా చెప్పబడింది ఎన్నో వందల సంవత్సరాల క్రితము రెండు వేల పైకి మించిన అవి జాగ్రత్తగా దేవుడు మనకులకు భద్రపరచండి అందుకే నీ యొక్క పిలుపుని జాగ్రత్తగా నిశ్చయం చేసుకోవాలను అన్న విషయాన్ని మాట్లాడుతాను చూడండి మూడవ వచనంలో అరవై అధ్యాయము మూడవ వచనం చూడండి సియోనులు దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రమును ధరింపజేయటకును చూడండి బూడిదకు ప్రతిగా పూ దండను దుఃఖములకు ప్రతిగా ఆనంద తైలమును బాధ భరితమైన ఆత్మకు ప్రతిగా స్థుతి వస్త్రమును వారికిచ్చుటకును చూడండి ఆయన నన్ను పంపినాడు ఎవరు నిన్ను నిన్ను గొప్ప జనం అందరు ఎటా తెరతరణ ఉంది అక్కడ బూడిదైతరనుంది ఆ అగ్ని పడ్డప్పుడు వాళ్ళ మీద బూడిదైతరం ఉంది ఆ వాక్యాన్ని ఎవరు ధనించరు ఎందుకంటే నేను ఛాన్సాలు వాక్యం నేను కనీసం ఒక నలభై సంవత్సరాల క్రితం కూడా ఈ వాక్యం విన్నా స్కూల్లో హై స్కూల్లో ఉన్నప్పుడు కూడా పాస్టర్ సెబ్జెక్ట్ విన్నా ఈ వాక్యం కానీ వాళ్ళు చెప్పే వాక్యం వేరే ఉంటుంది ఈ రోజు ప్రభు మనకు చూపిస్తున్న విధానం వేరేగా ఉంటుంది ఇది గొప్ప జనము ఆ అగ్ని పడివేబడ్డప్పుడు వాళ్ళందరూ ఏ రీతిగా హతసాక్షులు అయితారు కాలిపోతారు అన్న విషయాన్ని జ్ఞాపించారు దేవుడు యొక్క కోపం అగ్ని అంటే ఈ విషయం బాగా అర్థం తీసుకోండి దానికి సంబంధించిన అటుపడవాళ్ళు గరించినాం అగ్నికి సంబంధించిన విషయాలు ఆయన ఆయన దహించి అగ్ని అయి అని కూడా గణించిన నెబిల్ రాష్ట్ర పత్రికలు కాబట్టి ఆయన కోపానికి వీళ్ళు కాలిపోతారు అని మీరు చెప్తున్నాడు కానీ నిజంగా వాళ్ళు కాలి పై అనేది కాదు అదొక ఆటం బాంబ్ వేస్తే న్యూక్లియర్ బాంబ్ వేస్తే కాలిపోతారు కాదు ఇది వాళ్ళు చెప్తారేమట్ల పాస్టర్స్ కానీ అట్లా కాదు వాక్యం ఈ వాక్యము ఆయన కోపానికి ఆ కోపం రగిలి వాళ్ళందరినీ కాల్చి వేస్తుంది ఇస్తారు వాళ్ళని కాల్చింది ఒకప్పుడు ప్రకృతి సహజంగానే ఆయన అగ్ని దిగి వచ్చి వాళ్ళని కాల్చిందరొచ్చు మోసే పైన అక్కడ పర్వతం మీద ఉన్నప్పుడు సినా పర్వతం మీద కాబట్టి దుఃఖానికి బదులు ఉల్లాస వస్త్రాన్ని తర్వాత గూడుదెకు ప్రతిగా పూదండను గూడుదెకు ప్రతిగా పూదండ చూడండి పూదండ ఎప్పుడు ఇస్తారు చెప్పండి పూల దండ పూదండ అంటే పూల దండ ఫారం ఇస్తారు ఫంక్షన్స్ అయితే దండేస్తారు ఎందుకు ఇస్తారు అర్థం ఏం చెప్పండి సన్మానించడం నువ్వేదో గొప్ప పని చేసినావని సన్మానించడం అట్లా సో వీళ్ళందరికీ పూదండ ఇస్తా అంటాడు ఎందుకంటే వాళ్ళ మహాశ్రమలకెళ్లి వాళ్ళ వస్త్రాలు ఉతుక్కొని గొరపిల్ల రక్తంలో మత సాక్షులై దేవుని సన్నిహితికి వచ్చినప్పుడు అప్పుడు పూదండ వాళ్ళకి బల నమ్మకమైన మంచిదాసరా ఇచ్చిన కొంత నువ్వు విశ్వాసంగా ఉన్నావు అని అప్పుడు వారిని దేవుడు మెచ్చుకుంటాడు పూదండగా అని వాళ్ళకి బుద్ధి చెప్పిన వాడు కింద చూడండి వాక్యం చదువు కింద దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును బాదా రితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికి ఇచ్చుటకును ఆయన నన్ను పంపినాడు నువ్వు ఎవరు నిన్నెందుకు పంపిస్తుండే వాళ్ళ దగ్గరికి గొప్ప జనం ఇవన్నీ నీకు బహు తేటగా అర్థమైనాయి నువ్వు ఈ విషయాన్ని మర్చిపోయి రక్త మాంసం లాగా ఉండవు అనుకో నీకు అర్థం కావు ఆ క్షణం అర్థమైతే విన్నది ఆటోమేటిక్ అవి మర్చిపోతావు దేవుడి దీహేశ్వర ఎందుకంటే నువ్వు రక్త మాంసంగా మారినవంటే అంతే వ్యత్యాసాలు వచ్చినాయి ఫినిష్ అనట్టు అందుకే పోయిన వరకు మీలో ఎటువంటి వ్యత్యాసం లేకుండా చూసుకోండి అన్నాడు చూసిన వాక్యం అదే డివిజన్స్ చర్చలో డివిజన్స్ ఉండద్దు అన్నాడు ఉండన్స్ లేకుండా చూసుకోండి అన్నాడు కాబట్టి రక్త డివిజన్స్ అన్నట్టు డివిజన్స్ అంటే ఉండడు ఎక్కడ యూనిట్ ఉంటది ఆత్మ ఉంటే యూనిట్ ఉంటుంది యూనిట్ ఆత్మ ఉంటేనే స్వాతంత్రం ఉంటుంది కాబట్టి ఇంకో చెప్పి చదువు ఆ వాక్యం యహోవ యహోవ తను మహిమ ఇది ఈ రూపకంగా మహిమపరచబడుతున్నాయి ఆ విషయం అర్థం చేసుకోండి యహోవ తన్ను మహిమపరచుకున్నట్లు చూడండి నీతి అను నీతి అను మస్తకి వృక్షమును వృక్షములు కదా ఒకటి కాదు అది వృక్షములు అదే అందుకని షాక్ తినే వృక్షం అనగానే అది ఒకటి కాదు ట్రీస్ ఆఫ్ రైచస్ అని ఇంగ్లీష్ లో నీతి అను మస్తకి వృక్షములు అది లక్ష నలభై సంబంధించిన వాక్యం అది నీతి అను మస్తకి వృక్షములు వృక్షములను యహోవా చూడండి యహోవ నాటిన చెట్ల చూడండి వారికి పేరు పెట్టబడను ఇది ట్రాన్స్ఫర్మేషన్ అంటారు ఇంగ్లీష్ లో చూడండి మూడే అంశం క్రైస్తవ జీవితంలో మొదటిది ఫార్మేషన్ అంటే పుట్టిన విధానం తల్లి గర్భంలో ఉన్నప్పుడు చూసిండు ఆయన స్వహస్థాలతో నిన్ను నిర్మించాడు దాని ట్రాన్స్ఫర్మేషన్ అంటే పాపకు జీవితం నుంచి రక్షణకు రావడం దాని ట్రాన్స్ఫర్మేషన్ అంటారు రెండవ దశ మూడవది ఇంతగా చూసిన కణపురం రోగినప్పుడు మీరు మార్పు చెందుతారు దాని ట్రాన్స్లేషన్ అంటారు ఇంగ్లీష్ లో ట్రాన్స్లేషన్ ట్రాన్ ఫార్మేషన్ ట్రాన్స్ఫర్మేషన్ ట్రాన్స్లేషన్ మూడు దశలు మన జీవితంలో ఫస్ట్ ది ఫార్మేషన్ అది నీ కంట్రోల్ లో లేదు ఈ లోకంలో పుట్టిన నువ్వు పాపంతోనే పుట్టినవు పాపంలోనే కంటున్నాం పాపంలోనే పుడుతున్నాం పాపంతోనే జీవిస్తున్నాం అది ఫస్ట్ దే స్టేజ్ సెకండ్ స్టేజ్ అట్లా ఉంటే నువ్వు శాశ్వతంగా అరకని పోతావు కాబట్టి నీకు మార్పు అనుగ్రహించాడు దాని ట్రాన్స్ఫర్మేషన్ అంటాం అంటే పాప జీవితం నుంచి పరిశుద్ధ జీవితానికి ట్రాన్స్ఫర్మేషన్ పరిశుద్ధ జీవితం నుంచి మహిమ శరీరం లేక అక్షయమైన శరీరం ధరించుకోవడం దాన్ని ట్రాన్స్లేషన్ అంటాం ట్రాన్స్ఫర్మేషన్ నుంచి ట్రాన్స్లేషన్ చాలా కష్టంతో కూడింది అక్కడనే అందరూ తారమారైపోతారు ఆ సత్యాన్ని గ్రహించిన వాడు ఆ మస్తకి వృక్షం నాటబడతాడు అది నీ వల్ల కాదు నా వల్ల కానే కాదు అది కేవలం యహో వల్లనే కలిగింది అని వాక్యం మస్తకి నీతి అను మస్తకి వృక్షం యోహో నాటును అనుంది అక్కడ వాక్యం కాబట్టి నీతి అను మస్తకి వృక్షంలాగా నిన్ను తయారు చేసుకుంటుండ్రు అందుకే నిన్ను పంపించింది వాళ్ళ దగ్గరికి అంటుండ్రు అక్కడ దుఃఖానికి బదులు ఉల్లాస వస్త్రాన్ని ధరిపచడం కొరకు బహు బాధలో ఉన్న అది శ్రమలాగుండా వాళ్ళు మరణించినప్పుడు వాళ్ళ తల మీద మెడల మీద గొంతు మీద కత్తి ఉన్నప్పుడు వేదన వాడి కళ్ళ ముందు వాడి ఆస్తులంతా దోచుకుని యోబు యోగు ఎట్లా శ్రమ అనుభవించడో శత్రులు వచ్చి ఆశలను ఆ వేదన వినబడుతుంది గొప్ప జనం ఎందుకంటే వాళ్ళు ఐశ్వర్య బోధన ఆశ్రయించి ఎంతో ఐశ్వర్యాన్ని సంపాదించుకుంటారు ఈరోజు ప్రపంచం ఆడంబరంగా జీవించడం నేర్చుకున్నారు అసలు క్రైస్తవ జీవితంలో అవి లేనేలేవు అపోస్ల బోధనలు చూసినా ఎక్కడ వాక్యం చూసినా మనమందరము శ్రమలకుండా పోవాల్సిందే అటుపోయిన వారం ధ్యానించినాం పోయిన వారం కాదు అటుపైన వరం కాకుండా దానికి ముందు వారం ఏముంది ఎవరు చెప్పగలరు శ్రమని మనం ధరించుకోవాలి వాక్యం శ్రమను ఆయుధం ధరించుకోవాలా అది అసలైన క్రైస్తవ జీవితం శ్రమని ధరించుకోవాలంటే మనం వాడని ధరించుకుంటున్నా శ్రమ ఇంత శ్రమొస్తే ఏడుస్తాం క్రీస్తు శరీరంలో శ్రమ మీరును అట్టి మనసును ఆయుధంగా ధరించుకునుడు ఇంకా వేరే ఆయుధాలు మనకు వద్ద కత్తులు కటరాలు అవసరం లేదంటున్నాడు శ్రమ అనే ఆయుధాన్ని ధరించుకోవాలా కదా ఎంత శ్రమ వచ్చినా మనము కురిగిపేద నిలలేదు పాట పాడుకుంటునే పోవాలా నేనైతే పెద్దగా వాడుకుంటా శ్రమ వచ్చినప్పుడు రావాలా అది క్రైస్తవ జీవితం కానీ శ్రమలు వద్దు నాకు అనేది క్రైస్తవ జీవితం కానే కాదు హండ్రెడ్ పర్సెంట్ ఎవరైనా ఆర్గ్యూ చేయించిన మీద అదే వాక్యం చాలు ఆయన శ్రమ ఆయన మరణం అగునంత వరకు శ్రమ అనుభవించింది ఆయన శ్రమ జీవితం అంతా శ్రమతో కూడింది శ్రమ జీవితం అంతా శ్రమతో కూడింది ఎప్పుడు ఎవడో ఒక అటాక్ చేస్తానో నేను అటాక్ చేసినా లేదా ఎప్పుడు నన్ను ప్రశ్నించు ఏ రోజు నన్ను సైలెంట్ సమాధానంగా ఉన్నది ఇచ్చిరా ఎవడు నన్ను ఇయలేదు శిష్యులు ననిచ్చిర్రా ఒక్కొక్కడు ఒక్కొక్క మెంటాలిటీ శిష్యులలో మెంటాలిటీ యోహన ఒక మెంటాలిటీ నిష్కర్యోత్ యూత ఒక మెంటాలిటీ ఒక్కొక్కడొక్కొక్క మెంటాలిటీ వాళ్ళందరినీ తాలిండు వాళ్ళందరినీ భరించి మన ప్రభు సేవలో బలహీనలనే అందుకే వాళ్ళ గురించి ప్రార్థిస్తాడు యోహన్స్ వార్తలు దూసినాం అటువంటి పర్సనాలిటీస్ మెంటాలిటీస్ ఉన్న వాళ్ళలో నేను ఒక్కని కూడా పోగొట్టుకోలేదు తండ్రి ప్రార్థన చేస్తాడు నువ్వు నాకు ఇచ్చిన వారిలో నేను ఎవ్వరిని కూడా పోగొట్టుకోలేదు ఒక్కరిని తప్ప నేను ఎవ్వరిని పోగొట్టుకోలేదు ఈ లోకంలో నుంచి వారిని అందరినీ తీసుకొని పోమని ప్రార్థించలేదు కానీ దృష్టి నుండి వారిని తప్పించమని ప్రార్థిస్తాను తండ్రి అని ప్రార్థిస్తున్నాడు ప్రార్థన అది క్రైస్తవ ప్రార్థన అది ప్రభు నన్ను తొలగే లోకాలకి వెళ్ళి ఎత్తుకొని పో ప్రభు ఎత్త సంఘానికి అంటే ఆయన ప్రార్థనకి నీ ప్రార్థన ఆపోజిట్ ఉంది అంటే నీలో పరశుదాత్మ అభిషేకం పనిచేస్తలేదు పొందుకున్నా అనుకుంటున్నాం గాని కాబట్టి నీతి అను మస్తకి వృక్షం లాగా మనల్ని దేవుడు నాటుకున్నాడు నీ స్థితిలో నువ్వు అట్లా ఉండాలా అని చెప్తున్నాడు సియోను పర్వతం మీద నువ్వు అట్లా ఉండబోతున్నావు ఒకరోజు గొప్ప జనం అక్కడ జమ చేయబోతున్నావు నువ్వు మస్తకి వృక్షంలాగా ఉండాలని పోయి నువ్వు ఇంకా శరీరంగా ఉంటే చాలా కష్టం మనం ఎంతగానో ప్రయాసపడే ఇవన్నీ వెతుకుని వారాలు వారాలు గంటలు గంటలు ఎప్పుడో తెల్లవారులు వేసేసి వెతుకుతాను ఎప్పుడు అవకాశం దొరికినప్పుడు వెతుతాను ఇవన్నీ వాక్యాలు అంతా ప్రయాసపడి ఏ లాభం చివరికి నువ్వు ఇంకా శరీరంగా వ్యతిరేకంగా మనం ఉంటే ఇవన్నీ నువ్వు అర్థం చేసుకుని వేస్ట్ ఎందుకంటే ఇట్లా రబ్బర్ పెట్టి దొరికినట్టు అయితే ఒక క్షణం నువ్వు ప్రకృతి సహాయం తయారైతే ఇవన్నీ అరేజ్ అయిపోతాయి ఇన్ని సంవత్సరాలు నువ్వు విన్న వాక్యాలన్నీ రబ్బర్ పెట్టి క్లీన్ అయిపోతాయి నీ మైండ్ లో ఏముండవు మళ్ళా ఫ్రెష్ నీ లైఫ్ ఫ్రెష్ అయిపోతుంది అందుకే ఇచ్చి వ్యూహానికి సంబంధించిన వాక్యం నేను మీకు స్త్రీ కలిన వాళ్ళలో అటువంటి గొప్పవాడు ఒక్కడు పుట్టలేదన్నాడు మన ప్రభు కానీ పర్లోక రాజ్యంలో మిక్కిలి అల్పినవాడు అతని కంటే గనుడు అంతే అన్నాడు కదా నాకు కరెక్ట్ వాక్యం జ్ఞాపకం కోసం లేదు బాప్సీచ యుహాను కంటే గొప్పవాడు ఇంతవరకు ఒకడు పుట్టలేదని చెప్పి ఆయన కంటే గొప్పవాడు అని చెప్పిండు ఎందుకంటే బాప్సీచు వ్యూహాన్ ఎందుకు గొప్పదనం ఒగొట్టుకున్నాడు నేను మీకు చూపించిన వాక్యం ఒకసారి ఆయన అనుమానపడి ప్రభుని తర్వాత బాప్సం ఇచ్చిండు పరశురాత్మ దిగ్రాణం చూసిండు లోకపాపం మీద మోసుకొని పోను దేవుని చెప్పిండు పర్లోకరాజ్యానికి సమస్య బోధ ఫస్ట్ స్టార్ట్ చేసింది ఆయన అంత గొప్ప సేవకుడు టక్ర పడిపోయాడు ఆత్మీయ జీవితంలో అది నా జీవితాన్ని మార్చిన అంశం అది కాబట్టి మనం అట్లా పడిపో ఎంత శ్రమశలు ఎంత కషాలు వచ్చినా అయినా నలభై సంవత్సరంలో అరణ్యంలో మిడతలు తేనె ఆ తోలు దట్టి ధరించుకున్నవాడు ఒక్కసారి అంత శ్రమ అంత ప్రయాసము ఏమైపోయింది చెరసలలో వేసినప్పుడు అనుమానం వచ్చింది శిష్యుల పంపి చడుతున్నాడు నిజంగా నువ్వేనా విషయం లేక ఇంకొక వాణ్ణి కొరకు మేము ఎదురుడాల ఆయనకు వచ్చింది గాక ఆయన శిష్యులకి అనుమానం అంటగట్టిండు వాప్సమిచ్చి యోహన్ ఈ రోజు సేవ జీవితంలో మనం అందరం అంటున్నాం కాబట్టి మనం రక్తమాంసాలుగా తిరగడం లేదు ఎందుకు బాప్సమిచ్చి యోహన్ కంటే నువ్వు నేను గొప్పను నా కాదు కదా మళ్ళీ ఎందుకు వాళ్ళ గురించి మనకు నేర్పిస్తుంది ఈ రోజు దేవుడు ఆ కథ ఆ విషయాలు ఎందుకు జ్ఞాపకం చేసినట్టే నువ్వు అట్లా కాకుండా ఉండడానికి వాళ్ళు అట్లా అయిపోయినరు అంత గొప్ప సేవకులు అయింది కూడా అంతపాటు అభిషేకం ఉంది కూడా అట్లా గొప్ప గొప్ప సేవకులు గొప్ప గొప్ప పాస్టర్లు బాప్ సమీహాన్ని వెంబడించి రావచ్చు వచ్చిందా లేదా సర్పసంతానమా రాఘో రాబో ఉగ్రతను మీకు బయల్పరిచిన ఎవడు అని ఆరంభించిన వాడు వాక్యం అంటే పాస్టర్లు పాస్టర్లు గజ గజ వంకీరు బాబ్సమిచివహాన్ దగ్గరకు అంత గొప్ప సేవకుడు అంటే ఎన్ని అద్భుతాలు చేసినా మనకు తెలియదు ఆయన ఎక్కడ లేదా వాక్యం కానీ అందరు ఆయన దగ్గరకు వచ్చేసారు బాక్స మీనా కాని గొప్ప గొప్ప యాజకులు అంత ధైర్యంగా వాళ్ళని సర్ప సంతానమాన్ని ఎందుకు తిట్టాడు అటువంటి అభిషేకం ఉంది అంత బలమైన అభిషేకం ఏమైంది ఒక్కసారి తక్కడ పడిపోయాడు ఆయన గొప్పతనం పోయింది కాబట్టి నిన్ను నువ్వు అల్పునిగా తయారు చేసుకోకపోతే సేవ జీవితంలో నువ్వు ఎయిటీ పరిస్థితిలో ఆ ఆత్మీయ ఉండలేవు తక్కడ మన లెవెల్స్ కాబట్టి మనము పర్వ మన స్థానాన్ని మనం ఆ నీతి అన్ను మస్తకి వృక్షడం వల్లే నాటపడలా ఆ ప్రార్థన నీకు అవసరం ఈరోజు నుంచి ప్రవ్వా నన్ను అట్లా నాటు ప్రవ్వా నీ పర్వతం మీద నేను ఎట్టి పరిస్థితుల్లో పడిపోవడానికి వీల్లేదు ప్రవ్వా ఎటువంటి శ్రమలు వచ్చినా నేను ఆయుధాలుగా ధరించుకుంటాను కానీ నేను కుమిలిపోను డిప్రెస్ గాను చింతించను ఇవి చిల్లర సమస్తం పెట్ట కుప్పగా నేను ఎంచుకుంటున్నాను ప్రవ్వా అన్ను ప్రార్థించి ఆనందించగలవా ఈరోజు నాకు కష్టం వచ్చిందని ఆస్తున్నా ఎవడ ఆనందించడు కదా తను ఆనందించ ఎల్లప్పుడూ ప్రవణం ఆనందించర సెలవులైనా కానీ సంఖ్యలో ఉన్నావైనా కానీ ఎటువంటి సమస్య ఉన్నా కానీ నువ్వు ప్రవణం ఆనందించాలా అందుకే ఈ వాక్యాలను మనం చూస్తున్నాం వాళ్ళందరూ కింద పడవే పడుతున్నారు మూడు గుంపులు కానీ నువ్వు కావడానికి వీలెదు అట్లా ఎందుకంటే చూడండి మొదటి గుంపు ఏంటది మొదటి మూడో మూడో భూమిలో మూడవ భాగం తర్వాత చెట్టులో మూడవ భాగం పచ్చగటి అంత మూడవ భాగం అంటే చూడండి ఈ హెచ్కల్ గ్రంథం సంబంధించిన వాక్యం ఈరోజు చూపించే క్లుప్తంగా ముగిస్తుంది ఈరోజు వాక్యం మూడు భాగములు మూడవ భాగం అంటే ఒక గుంపు అని అర్థం మూడవ భాగం అంటే ఒక గుంపు కాబట్టి చూడండి భూమిలో మూడవ భాగం అంటే తక్కిన రెండు భాగములు ఏమున్నాయి అది అర్థం తీసుకోండి దాని తర్వాత చెట్లలో భాగము పచ్చగడ్డి అంత అంటే మూడు గుంపులు అవి మొదట భాగము రెండవ భాగము మూడవ భాగం ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క భాగము ఏమవుతున్నాయి హాలిపోతున్నాయి మొదట చూడండి అందువలన భూమిలో మూడో భాగము కాలిపోయాను అది ఒక మతపరమైన క్రైస్తవ గుంపది దాని తర్వాత చెట్లలో మూడో భాగంను కాలిపోయాను పచ్చగడ్డి అంతయు కాలిపోయాను కాబట్టి చూడండి మొదటి ఏమో ఒక్కొక్క భాగం కాలిపోతే పచ్చగడ్డి మొత్తం కాలిపోయింది అన్న విషయాన్ని జ్ఞాపం చేస్తాడు కాబట్టి మొదటి బూర ఓదినప్పుడు ఏం జరుగుతుంది శ్రమ ఆరంభమైంది అని చెప్తుంది ఇక్కడ ఎందుకు కొంచెం కొంచెం స్టార్ట్ అవుతున్నాయి మూడో భాగం భూమిలో మూడో భాగం చెట్టలో మూడో భాగం పచ్చగడి అంతా అటా కాలిపోతా వస్తుంది అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు దాని తర్వాత మనం చూస్తాం రెండో బుర్రంలో ఏం జరుగుతానండి అది అక్కడ స్టార్ట్ అయ్యి ఇంకా ముందుకు పోతా ఉంటుంది మొత్తం భాగంగా కాలిపేటట్లు ఒక దశ నుంచి ఒక దశకి ఒక దశ మొత్తం స్ప్రెడ్ అవుతుంది చెప్తున్నాడు ఆ విషయం ఇప్పుడు ఇక్కడ మనం ఈ మతేసువార్త మూడవ అధ్యాయము పదో వర్షంలో ఒకసారి చూడండి వాక్యం మతే సువార్త మూడవ అధ్యాయము పదో వర్షంలో ఏ చెట్టు కాలిపోతాయి ఏ చెట్లు కాలిపోతాయి మతేసు వార్త మూడవ అధ్యాయము పదవ వచనం చూడండి మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు అగ్నిలో నరకబడి అగ్నిలో పడవేయబడును మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో పడవేబడును కాబట్టి అక్కడ చెప్పబడుతున్న వాక్యం ఏంటి చెట్లలో మూడవ భాగం అంటే ఫలములు ఫలించని చెట్లు ఫలములు ఫలించని చెట్లు అన్ని నరకబడి అగ్నిలో పడవేబడును ఇంగ్లీష్ నేము తెలుసా ఇక్కడ నేను తెలుగులో ఇది చాలా బాగుంది మంచి ఫలములు ఫలింపని అంటే అవి చెట్ట ఫలములు ఫలించినవి అన్నట్టు అంతే కదా మంచి ఫలములు ఫలించకపోతే చెట్ల ఫలములు ఫలించడమే మంచి ఫలం అంటే ఏం చెప్పండి ఎవరన్నా మీకు చాలా అర్థమవుతుంది గల రాష్ట్రపతిగా చదివిన వాడికి అర్థమవుతుంది మంచి ఫలం లేదు ఆత్మ ఫలాలే కదా మంచి ఫలములంటే ఆత్మ ఫలాలే ఇంకా స్పెషల్ గా టమాటోస్ మ్యాంగోస్ కావు మంచి ఫలము అంటే ప్రేమ సమాధానము దీర్ఘశాంతము దానిత్వము ఆసని గ్రహము మంచితనము ఇంకా ఏమున్నాయి విశ్వాసము అవి ఫలములు ఒకరోజు ఒక పాస్టర్ వాక్యం చెప్తుంది విన్నాను ఒక వ్యక్తి రక్షణ అనుభవంలో ఉండడం లేదన్న దానికి అదొకటే సూచన అంట ఆత్మ ఫలాలు వాడి జీవితంలో ఆత్మఫలాలు లేకపోతే వానికి ఆత్మాభిషేకం లేదంట ఆత్మవరాలు ఉండొచ్చు కానీ ఆత్మఫలాలు లేకపోతే వానికి రక్షణ లేదంట కొంచెం కష్టంగా వినడం ఎందుకంటే కృపవరాలు పొందుకొని నువ్వు ఆత్మఫలాలు చూపించలేదనుకో అంటే నువ్వు ఫలించలేదు అంటే మంచి చెట్టు కాద అద్భుతాలు చేసి వాడు అనేకులు నా పెరట వచ్చి పలువురిని మోసగించదురు సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని మోసగించినకు మహత్యమైన కార్యం మహత్కార్యములు చేయుదురు సూచక క్రియలు చేయుదురు అని ఎందుకు కృపవారాలతో కృపవారులుంటే నాకు పరిశుధాత్మ నాకు రక్షణ అనుభవం ఉంది అనుకుంటున్నాను కానీ ఆత్మఫలాలు అసలైనవి మన జీవితంలో ఇవి చాలా ఇంపార్టెంట్ నీకు కృపవారంలో అన్ని లేకపోయినా పర్లేదు కానీ ఆత్మఫలాలు నీలో లేవనుకో నీ జీవితం హృదైనట్టు నీ నామం ప్రవచించలేదని ఎందుకన్నమాట ప్రభున ప్రవచించలేదే నీకు ఆత్మవర కృపవారం ఉంది కానీ నీకు పరసాత్మ ఫలాలు లేవురా అన్నాడు నీ నామం రోగులను స్వస్థపరచలేదా స్వస్థపరచవరం ఉంది ప్రవచించలేదా నీ నామన్న దయములను వెలగొట్టలేదా అన్ని కృపవారులు నీకున్నాయి అక్రమం చేయవర్లా రా అన్నాడు అంటే నీలో ఫలం నువ్వు ఫలించలేదు దాని గురించి ఆత్మ ఫలాలు లేకపోతే నువ్వు ప్రకృతి సజ్జంగానే ఉండిపోతున్నావు కృపవారులు అట్లా బలంగా తీస్తాయి కృపారని స్వార్థ కొరకు వాడుకుంటే నువ్వు ప్రకృతి సహజంగా ఈ రోజు క్రైస్తవ సంఘంలో జరుగుతుంది ప్రభుకు మహిమ నువ్వు దొంగిలిస్తున్నావు కృపవరాలని వాడుతూ నువ్వు చేస్తున్న అద్భుతాలను చేసి మనుషులు నీ తా ఆకర్షించబడతారు కానీ ప్రభుత్వం ఆకర్షించబడతలేదు అందుకే కొన్నిసార్లు ఆ వరాలు లేకపోవడం మంచిది నాకు నువ్వు ఆడి నుంచి కిందికి పడిపోతావేమో ఆయన ప్రేమ జాలిదగల దేవుడు కాబట్టి నువ్వు పడిపోవద్దనే భవిష్యత్ నీకు అట్లాంటి ఇస్తారనే నాకు నేను అనుకుంటున్నాను ఎంతమంట కరెక్ట్ నాకు తెలియదు ఎందుకు అటువంటి వరాలు లేవంటే కొన్నిసార్లు అనిపిస్తుంది నేను కూడా ఇట్లా పడిపోవచ్చు కదా కానీ ఏం లాభం ఆత్మఫలాలు లేకపోతే అవన్నీ పడియే లాభం పడరు మన సేవలో కూడా చాలా మంది పడుతుంటారు మనం ప్రార్థన చేస్తే పడిపోతుంటారు దయాలంటే పడిపోతారు అనేసి మనం విరవీగం కానీ అసలేంది ఆత్మ ఫలా నీలో ఫలించాల సమృద్ధిగా నువ్వు క్షమాగుణం లేకపోతే ప్రేమ గుణం లేకపోతే నీలో ఫలం ఉండదు అందుకే మనం వీటన్నిటిని నేర్చుకుంటున్నప్పుడు ఆ ఫలాలు మనలోంచి బయటికి రావాలా అన్న విషయం చూడండి ఏడవ అధ్యాయము మొత్తవార్త ఏడవ అధ్యాయము పదిహేడవ వచనంలో రెండు చెట్ల గురించి అక్కడ చెప్పబడింది అలాగున ప్రతి మంచి చెట్టు చూడండి ప్రతి మంచి చెట్టు మంచి ఫలంలోను ఫలించును ప్రతి తర్వాత తర్వాత అవును దాని తర్వాత పనికి మాలిన చెట్టు ఇప్పుడు చూడండి ఆ పనికి మాలిన చెట్టు అంత కఠినంగా చెప్తదా వాక్యం ఫలించని చెట్టు అంట పనికి మాలిన చెట్టు అంట ఆయన చాలా కఠినంగా తీరుతాడు సరే ప్రేమించటడే తిరుతాడు ఈ విషయం బాగా అర్థం చేసుకోండి నువ్వు చెడిపోతున్నవరా అని తిరుగుతాడు నువ్వు చెడిపోతుంటే నోరు మూసుకునేటవాడు ప్రేమించేవాడు కాదు ఈ విషయం బాగా అర్థం చేసుకోండి ఎవడన్నా తిడుతుండే నేను అంటే నువ్వు చెడిపోతున్నావు కాబట్టి తిడుతున్నా అంటే నీ మీద ప్రేమ ఉంది కాబట్టి వాడు తిడుతున్నాడు కానీ ఎవరంటే అర్థం చేసుకోండు వాడు నాకు ఎప్పుడు వ్యతిరేకం ప్రవక్త రాజుని తిడుతుంటే రాజు అంటున్నాడు ఎవరితో అంటున్నాడు ఎవరితోనంటున్నాడు యహపత్తు అంటున్నాడు వీడు ఎప్పుడు నాకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తాడు అంటాడు అంటే ఆ ప్రవక్తకి వాడంటే కోపమా నువ్వు రాజువు నువ్వు సరిగా లేకపోతే ఈ ప్రజలంతా నశించిపోతారు అన్న వేదన భారం కాబట్టి యాజకులలో ఉన్నది దేవుని యొక్క ఆత్మ ఆ వేదనతో వాళ్ళు అట్లా ప్రవచించే వాళ్ళు మనం కూడా అట్లనే సరే కానీ ఇది ప్రేమ సిద్ధాంతం మన పాత నిబంధన కాలంలో లేదు ఆ ద్వేషంతో ప్రవచించొద్దు వాక్యం మనము కొత్త నిబంధన కాలంలో ఉన్న ప్రేమతో ప్రవచించాలా ద్వేషం చూపించొద్దు తిట్టుకుంటా చెప్పద్దు వాక్యం అర్థమవుతుందా తిట్టుకుంటా ఎప్పుడు చెప్పద్దు వాక్యం ప్రేమతో ధషచ్చేత మిషచ్చేత ఉంది కదా వాక్యం దేవుని సరిగ్గా నడిపించాలా ప్రేమతో ప్రేమ సిద్ధాంతం కాబట్టి ప్రతి దశలో ప్రేమను చూపించాలి అందుకే ప్రేమ కలిగినటుకు ప్రయాసపడడం ఎందుకు చెప్పండి కలెత నష్ట్ర పత్రికలో ప్రేమ కలిగినట్టు ప్రయాసపడాలి అన్నిటి తలాలన్నింటినీ వర్చుకోవాలా ఎంత కొన్నిసార్లు నేను చెప్తున్నా కదా చాలా కష్టమే నాకు కూడా ఇది ఒక కుటుంబాన్ని పోయి ప్రార్థన చేయాలంటే కనీసం మూడు గంటలు పడుతుంది ట్రావెలింగ్ రెండు గంటలు పడుతుంది నాలుగు గంటలు పోతుంది నాలుగు గంటలు అమ్మా నాలుగు గంటలు పోతుంది అంటే నువ్వు ప్రేమ కలిగిన ప్రయాసపడతలేవన్నట్టు వాటన్నింటినీ భరించుకుంటా పోతాం ఒక ఆత్మ ఎంత దూరం పోతాం అంటాం ఒక కుటుంబం కొరికి ఎంత దూరం పోతామంటాం ఎందుకు పోతాం గుర్తింపు కోరుకు పోతున్నామా పోతా లే గుర్తింపు కోరిక ప్రభు గుర్తింపు కోరిక ప్రయాసపడుతున్నాను దేవుడు ఎన్నెన్నో తలంతలు ఇచ్చాడు వాటిని వాడుకుంటే కోటీశ్వరులను భయపడవాలి ఈ దశలో ఖచ్చితంగా కోటీష్లు పెట్ట ప్రోగ్రామ్ నేను ఒక డే ప్రోగ్రామ్ చేస్తే నేను డైలీ ట్వంటీ ఫైవ్ సంపాదించగలను కానీ వాటి నేను ధృనీకరించుకున్నాను చాలా మంది వస్తారు ఇచ్చి డబ్బులు ఇచ్చి చేయించుకునే పని చేయాలి నేను చేయని పనులు ఒకవారు వచ్చి పెడతారు ముప్పై వేలు కట్టలు పెడతారు ఈస్కపో అని నేను గవర్నమెంట్ సర్వెంట్ని కాదు నేను ప్రైవేట్ సర్వెంట్ని ప్రైవేట్ సర్వెంట్కి పైసలు ఇవ్వని అసలు లంచం ఇవ్వడం లేదు నీ పనులు అయితే కానీ పైసలు పెట్టడం అసలు లేదు చాలా మంది వస్తారు ఒక్కరుగా జరగదు ఇప్పుడు చెప్తున్నా ఎన్నో సమస్యలు జరుగుతుంది విషయం ఆ రీతిగా మనం సంపాదించుకోగలం కానీ ఎందుకు ఈ ప్రయాస పడుతున్నాం నేను ఆ రీతిగా జీవించింటే నాకు ఇవన్నీ బయలుపరచపడకపో ఖచ్చితంగా ఇవన్నీ తెలుసుకోకుండానే నా కాలం ముగించుకున్నట్టు నేను కాబట్టి ఎటువంటి ఆత్మ మనం పొందుకున్నాం వాట్ మ్యానర్ ఆఫ్ స్పిరిట్ ఆర్ యూ అన్న వాక్యం దేవుడు వాట్ మేనర్ ఆఫ్ స్పిరిట్ నీ ఎటువంటి ఆత్మ వాడు ఈ రోజు నిన్ను పరిశీలించుకున్నప్పుడు చూడండి పనికి మాలిన చెట్టు చెట్టు గురించి మాట్లాడుతుంది ఇక్కడ పనికి మాలిన కాలిపోతాయి అక్కడ మొదటి బూర ఊదినప్పుడు చెట్లు కాలిపోవడం స్టార్ట్ అయ్యి రెండు సంవత్సరాల నుంచి ఆరంభమై యుగ కష్టపడికి పనికి చెట్లు అన్ని కాలిపోతాయి అది ఆరవ బూరతో ముగిస్తుంది ఆరంభమై ఆరవ బూర దగ్గర సంపూర్ణంగా పనికి చెట్లు అన్ని కాలిపోతాయి ఆయన కాబట్టి మనము అట్లా ఉండడానికి వీలదు మనం మంచి ఫలములు ఫలించే చెట్టు లాగానే మన కాలం ఉండాలా తర్వాత పంతొమ్మిదవ వర్షంలో ఏమో చూడండి అంటే ఒకసారి తర్వాత ఏమైతే పనికి మాలిన చెట్లు పంతొమ్మిదవ వర్షంలో పంతొమ్మిదో అర్షంలో మత్తవార్త ఏడవ అధ్యాయం మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి చూడండి అగ్నిలో వేయవర్త అంటే ఇవన్నీ కాలిపోతాయి కాబట్టి మొదటి బూర వదిలినప్పుడు ఈ తీర్పు ఆరంభం అవుతుంది అని చెప్తున్నాడు స్టార్టింగ్ అక్కడ మొదటి బూర దగ్గర తీర్పు ఆరంభం చూడండి తీర్పు ఒక కాలం ఒక టైంలో స్టార్ట్ అయ్యి అది పోతుంటది నేను చాలా ఆశ్చర్యపోతున్నాను చాలా మంది పాస్టర్స్ ఇది టూ స్టార్ట్ అయింది బూర తీర్పు కొంతమంది భవిష్యత్తులో ఎప్పుడో స్టాట్ అని చెప్తున్నట్టు పాస్టర్స్ చాలా కానీ నాకు ఈ విషయం బాగా అర్థమైంది ఇది ఇది ఆరంభం అయ్యి ఆయన ఆయన ముద్రలు విప్పిండు కాబట్టి ఇవన్నీ మనకు అర్థమవుతున్నాయి వాక్యాలు ఇది మళ్ళీ మూడు వందల సంవత్సరాల క్రితం మనసులకు అర్థం కాలేదా వాక్యాలు అర్థమైనాయి కామెంట్రీస్ రాయలేదా వాళ్ళు రాసిండ్రు వాళ్ళ లెవెల్ వరకు అర్థమైంది దానికి ముందు వెయ్యి సంవత్సరాల రాయబడ్డ వాక్యాలు ఫాస్టర్స్ వచ్చారు ఈ వాక్యం చెప్పలేదా ఐదు సంవత్సరాల మన ప్రభు చనిపోయి లేచి వెళ్ళిపోయిన ఐదు సంవత్సరాలకి విస్తరించింది ప్రపంచవంత క్రైస్తవ సంఘం వాళ్ళందరూ వీటిని ప్రకటించలేదా ముద్రలు అప్పుడు కూడా విప్పడాయి కదా కానీ ప్రతి కాలంలో పనికి చెట్లు ఉన్నాయి ప్రతి కాలంలో మంచి ఫలములు ఫలించే చెట్లు కూడా ఉన్నాయి అంటే చెట్టు ఒక మనిషికి సాదృష్టం అని ఇక్కడ ఎంత బాగా చెప్పడం ఒకసారి నేను ఆ వాక్యం చూపించేసి ముగిస్తాను కాబట్టి మీరు వాటి ఫలముల వలన వారిని తెలుసుకుందరు కాబట్టి మీరు తెలుసుకుంటారని చెప్తుండ్రు ఒక వాక్యం నేను చూపించేసి ఈ వాక్యం తెలియని చూస్తాను నేను అనుకుంటా బహుశా వచ్చారు దీన్ని ముగిస్తాం అనుకుంటా యశాయ గ్రంథము యేష గ్రంథము నలభైవ అధ్యాయము ఆరో వర్షంలో ఒక గడ్డికి సంబంధించిన వాక్యాన్ని చూపించేస్తే మళ్ళీ తిరిగి వచ్చేవరము చెట్లకు సంబంధించినవి అన్ని ముగించేస్తాను వాక్యాన్ని నలభైవ యశ గ్రంథము నలభైవ అధ్యాయము ఆరో వర్షంలో ఆలకించుడి జాగ్రత్తగా ఎందుకంటే ఇది ఈ వాక్యలు ఈ చిహ్న చెప్పబడ్డాయి అన్ని మీకు అర్థం కావాలంటే చూడండి భూమిలో మూడో భాగము చెట్లలో మూడో భాగము గడ్డి అంతా కాలిపోతుంది ఆయన అగ్ని ఆయన కోపానికి అగ్ని అగ్ని అటైన కోపానికి సాదృశ్యం కాబట్టి ఆయన కోపానికి వీళ్ళందరూ నశించిపోతారు కాలిపోతారంటే నశించిపోతారని చెప్తున్నాడు చూడండి చదండి ఆలకించుడి ఆలకించుడి ప్రకటించమని ఒకడు ఆజ్ఞాయిస్తున్నాడు నేనేమి ప్రకటించాలని మరీ ఒక్కడు అడుగుతున్నాడా అడుగుతున్నాడు చూడండి సర్వ గడ్డి అయి ఉన్నారు ఇప్పుడు మీకు అర్థమవుతుంది మొదటి బూరలో గడ్డి దేనికి సంబంధించింది గడ్డి దేనికి సంబంధించింది సర్వ శరీరులు గడ్డి అయి ఉన్నారు సర్వ గడ్డి అయి ఉన్నారు కాబట్టి గొప్ప గడ్డి ఉన్నారు గడ్డి అయి ఉన్నారు అని చెప్తున్నాడు వారి అందమంతయు అడవి పువ్వు ఉన్నది అడవి పువ్వు అంటే ఏం చెప్పండి గాలి వీచగా ఎగిరిపోతుందా అడవి పువ్వు ఎట్లుంటుంది తెలుసా అడవి అంటే పువ్వులు ఉంటాయి అక్కడ కూడా అన్ని రకాల పువ్వులు ఉంటాయి కానీ అక్కడ పశువులు పరిగెత్తినప్పుడు ఏం జరుగుతుంది చెప్పండి అవి పట్టించుకుంటాయి ఆ పువ్వులు అవి పువ్వులు పట్టుకోద్దు వాటిని మంచి కూడా అని పెడతాయి వదిలేసా పోతాయి అవి ఈవినింగ్ కల్లా డిసప్పర్ అయిపోతాయి అని చెప్తున్నాడు వాలిపోతాయి కట్ అయిపోయి వాలిపోతాయని చెప్తున్నాడు బ్రదర్ చెప్పినట్టు గాలికి కూడా కొట్టుకోబోతాయి అవన్నీ కాబట్టి చెట్లు మనుషులకే సాదృశ్యం గడ్డి ఎవరు సర్వశరీరులు సర్వశలు అందరూ గొప్ప జనం అంతా పోలిన పోలినవారు అనమాట కాబట్టి మొదటి కూర వచ్చినప్పుడు ఇవి ఆరంభమైతున్నాయి వీళ్ళకి శాపం ఆరంభం అవుతుంది కాబట్టి రెండు వేల సంవత్సరాల లేరా వెయ్యి సంవత్సరాల క్రితం లేరా పదిహేను వందల సంవత్సరాల లేరా మూడు వందల క్రితం లేరా రెండు సంవత్సరాల నుంచి మన దేశంలో మిషనరీస్ విస్తరించి సేవ చేసినారు తోమ రెండు వేల సంవత్సరాల మన దేశానికి థర్టీ త్రీ ఏడీలు వచ్చాడు థర్టీ త్రీ మన దేశానికి అప్పుడు భారతదేశం లేదు భారతదేశం అనేది నైన్టీన్ లో స్టార్ట్ అయ్యింది ముందు భారతదేశం లేదు ఇది ఒక ఖండం లాగా ఉండే ఒక ఖండంలాగుండి అన్ని చిన్న చిన్న రాజ్యాలు ఉండే చోళ్ళ రాజ్యాలు కాకతీయ కాకతీయ రాజులు ఓరుగల్లు రాజు రకరకాల రాజ్యాలు ఉండే దేశమంతా చిన్న చిన్న రాజ్యాలు ఉండేవి హైదరాబాద్ ఒక రాజ్యం ఉండే ఒక దేశం ఉండే హైదరాబాద్ ఒక దేశం ఉండే నైన్టీన్ వరకు నిజాము దీనికి రాజ్యం ఉండే నైన్టీన్ వరకు అట్లా ఇవన్నీ సామంత రాజులు దీన్ని పరిపాలించిన ఈ ప్రాంతాన్ని దేశం లాగా ఎప్పుడు లేదు అందుకే ఇండియన్స్కి కా ఫీలింగ్ ఉండదు నేను ఇండియన్ అని చెప్పుకోవడం కూడా ఎందుకంటే వాటిని మొదటి నుంచి లేదు కదా దేశం సిక్స్టీ సెవెంటీ ఇయర్స్ క్రితం దేశం ఉండేది సరే దాని గురించి మనం మాట్లాడే లేదు మీ పౌరసత్వము ఈ లోకానికి సంబంధించింది కాదు ఇండియాకి సంబంధించింది కాదు మన లోకానికి సంబంధించింది కదా మనం దాని కొరకు ప్రయాసపడుతున్నాం కాబట్టి ప్రతి చెట్టు మనిషికి సాదృశ్యము మంచి చెట్టుగా నువ్వు ఫలిస్తే పలో సంపాదించుకుంటావు పనికి చెట్టులాగా నువ్వు ఫలించకుంటే నువ్వు కొట్టివేయబడి నరక అగ్నిలో పడవేయబడతావు ఇది మనుషులకు సంబంధించింది కాబట్టి ఈ చెట్లు ఈ భూమి ఈ గడ్డి అంతా మనుషులకు సంబంధించింది మనుషులందరిలో ఒక భాగం వాళ్ళకి అందరికి శిక్ష తప్పదు మొదటి గుర ఊదబడినప్పుడు ఎందుకు వాళ్ళు ఎవరు అనేది మనము ఈ బూరల ద్వారా సంబంధించిన విషయంలో ధ్యానిస్తున్నాం వాళ్ళందరూ ఎవరు ఎందుకు వాళ్ళ గుణగల అట్లునే అనేది కాబట్టి ఆత్మ పాలించడం నేర్చుకోవాలి నుంచి ప్రయాసపడాలి వాటికోవద్దు రవ్వ నాలో ఆత్మ పెంపొందించి ప్రవా నేను ఫలించాలా అన్నింటినీ కలాలా అన్నింటినీ ఓర్చుకోవాలా అన్నింటినీ భరించాలా నా హృదయంలో ద్వేషం ఉండదు ఎవరి కూడా నా బాస్ మీద నాకు ద్వేషం ఉండదు నా కలీగ్స్ మీద నా ద్వేషం ఉండదు నా సబార్డినట్స్ మీద నాకు ద్వేషం ఉండదు ఇరుగు వాళ్ళ మీద నేను ద్వేషం పెట్టుకోవద్దు ప్రవ్వా ఉప్పొంగాల ప్రేమ నా సహోదరుల మీద నేను ద్వేషం పెట్టుకోవద్దు ప్రవ్వా ఎందుకంటే వాడు అక్కడ పెట్టిస్తాడు ద్వేషం తల్లిదండ్రుల మీద ద్వేషం పెట్టుకోవద్దు మనం వాటన్నిటినీ తొక్కేసేయాలా ద్వేషాన్ని ఈర్షని కుళ్ళును కుట్ర అసూయ వీటన్నిటిని మనం తొక్కేసుకోవాలా అన్నిటినీ మరించడం నేర్చుకోవాలా మన ప్రభు ఏ రీతిగా చూపించిండో ప్రేమని మనం అటువంటి ప్రేమని చూపించాలి అందుకే నువ్వు స్థిరంగా నీతి అను మస్తకి వృక్షం వల్లే మన ప్రభు నేను నాటుతాడు కాబట్టి శివరు పర్వతం మీద నువ్వు శాశ్వతంగా గొరపిల్లి ఎక్కడ అక్కడ పోతాడు కదా లక్ష నలభై నాలుగు మంది నువ్వు అక్కడ ఆయన స్థలంలో శాశ్వతంగా నాటబడాలా అన్న ప్రయాసం కొరకు నువ్వు ఈరోజు ప్రార్థన చేయాలి రాత్రి ప్రతిరోజు గంట సేపు మినిమం ప్రయోజనం నేర్చుకోండి మినిమం అది ఎందుకంటే వాడు జల్లెడబడుతున్నాడు స్టార్ట్ అయింది మన దగ్గర కూడా మనలో ఎంతమంది డిస్టర్బ్ అయిపోతారో నాకు తెలియదు మనలోకి వెళ్ళి ఎంతమంది మాయమైపోతారో కూడా నాకు తెలియదు ముందుగానే నేను చెప్తున్నాను ఎందుకంటే నేను అనేక ప్రాంతాలలో సువార్త ప్రకటించినప్పుడు ఆ విషయాలు నాకు చూపించాడు దేవుడు ఒక ప్రాంతంలో చూపించిండే అది ఖచ్చితంగా ఎరగడి ఎవడో చాపలు పడుతున్నాడు మేము సువార్త చెప్తుంటే మా గుంపులో పడుతుంది గాలం ఒక్కొక్కటి ఒక్కొక్కటి దాని తర్వాత ఈరోజు లేదు అది ఆ స్థలం మా సంఘమే లేదు రెండో స్థలంలో అటెండే జరిగింది కాబట్టి మూడో స్థలం జరగబోతుంది మనం ప్రార్థనలో ఉండాలా మన వ్యక్తిగత గుర్తింపు కొరకు మనం ప్రయాసపడతాను ఇక్కడ నేను ఒండి నేను అపోలోనా నేను పౌలునా నేను చంద్రశేఖర్నా రవి బ్రదర్నా సీను బ్రదరా మనోజ్ బ్రదరా వెంకన్న బాబు మాకు ఐడెంటిటీస్ ఏమున్నాయి ఇక్కడ ఏం రాధికా సిస్టర్ ఐడెంటిటీస్ కొరకు మనం ప్రయాసపడతాను నేను ఈ విషయం బాగా అర్థం చేసుకోండి ఈ వాక్యాలు నీకు అర్థమవుతున్నాయి ఎవరికి అర్థం కావట్లేదు ఎందుకు అర్థం అవుతున్నాయి అర్థం చేసుకోండి నీ మీద ఉన్నది స్పెషల్ అభిషేకం ముత్తగా కాదదు అభిషేకాన్ని నువ్వు ఆయన మహిమార్దం కొరకు వాడుకోవాలా సంఘక్షేమం కొరకు వాడుకోవాలా ఎక్కడ పోయినా కానీ మనుషులు ఆదరించండి ఆదర్ ఆదరించండి ఓదార్చండి బలపరచండి అనుమానాలు భయంతో మొత్తము స్ట్రెస్ అవుట్ అయిపోతున్నారు క్రైస్తవ సంఘాలలో మనుషులు రోగాలు తెచ్చిపెట్టుకుంటున్నారు నీ చింత యావత్ని ఆయన మీద మోపడం నేర్చుకో నీక మీదట ఆయన నీకు ఆదరణ ఇస్తాడు ఆయన నమ్మదగిన వాడు ప్రతి సమస్య నీకు విడద కల్పిస్తాడు మనం పరిగెత్తం నిదానంగానే నడుచుకుంటా వెళ్తాం జీవితంలో దేనికి భయపడద్దు మనం దేనికి చింతదు ను తినేది రెండు చపాతీలే అదవో విషయం జ్ఞాపనం చేసుకో నువ్వు తినేది ఒక కప్పు రైసే నువ్వు పంచపక్ష పరమణాలు తినవు చికెన్ మటన్లు తినవు అది తింటే నీ శరం అంతా కృషించిపోతుంది నువ్వు తినేది కొంచెమే తెలుసు ఏలియాకి ఎట్లా పంపించండి పంపిస్తాడు ఆహారం కానీ నీ మనసు ఎక్కడుంది అని నువ్వు చూసుకో నీవు ఎటువంటి ఆత్మను పొందుకున్నావు ఈ సాయంత్రం పరిశీలించుకో ప్రతి ఒక్కరిని క్షమించడము నేర్చుకో నువ్వు క్షమించకపోతే నీకు రోగాలు వస్తాయి అందరినీ తలల ఎటువంటి ద్వేషము నీలో ఉండదు ద్వేషాలు అంటే రోగాలు వస్తాయి అన్ని రకాల రోగాలు వస్తాయి అన్నిటినీ తల ప్రభు గొప్ప చెప్పాలా పగ తీర్చుకున్న నా పని అడగదాయినా కాబట్టి ఆయన గొప్ప చెప్పేసి మనం ముందుకు పోదాం ఆయన పనిని మనము కొనసాగించుకుందాం పరుగు పందాన్ని ముగించుకోవాలి లోకంలో ఏ క్షణంలో ఎండ్ అయిపోతుందో ఈ లోకం తెలియదు కాబట్టి నీ పరుగు పందని ముగించుకో నీ విశ్వాసాన్ని కాపాడుకో నీకు నీతి కిరీటం అక్కడ సిద్ధంగా ఉంది నీ కొరకు స్పెషల్ గా నీ పోగొట్టుకోవద్దు నువ్వు అది ఎప్పుడు జ్ఞాపకం చేసుకో ఈ నువ్వు ఉన్నంత కాలము ఆ కిరీటాన్ని చూస్తా ఉండవు నీ హృదయంలో ప్రవ్వా నువ్వు నా కొరకు అక్కడ కిరీటం పెట్టినావు ప్రవ్వా నేను దాన్ని ఎట్టి పర్సులో పోగొట్టడానికి వీల్లేదు నాకు సహాయపడు ప్రవ్వా నేను ప్రయాసపడతాను శ్రమని ఆయుధంగా ధరించుకుంటాను మరణం వరకు నేను అటనే ప్రయాసపడతాను ప్రవ్వా గొప్ప జనానికి ఈ యొక్క వాక్యాలని నేను ప్రకటిస్తాను ప్రభావ ఎటువంటి శ్రమ వచ్చినా ఎటువంటి కష్టం ఎరిగేమని వచ్చినా నేను చెల్లించాను ప్రభావ్ ఎందుకంటే నాలో ఉన్నవాడి లోకంలో గొప్పవాడు అన్న సాక్ష్యం నువ్వు అందుకోవాలి ప్రార్థిస్తాం పరిశుద్ధు రఘు తండ్రి నీకు వదలాలయనా ప్రభావ మొదటి గుర ఊదినప్పుడు ఏం జరిగిందో మీరు మాతో మాట్లాడుతున్నారు మీ యొక్క కోపము రగులుకుంటుంది ప్రవ్వా మీ బిడ్డల మీద ఇసలితల మీద మీ కోపం రగులుకున్నప్పుడు వాళ్ళు ఎంతగానో శ్రమ పాలైన శత్రువులు అమాంతంగా వాళ్ళ మీద వచ్చి పడిన్రు ప్రా మీరు కావాలనే శత్రువులను లేపినారు వారి మీదకి అప్పటి వరకు విశల్ఫున కాళ్ళ క్రింద ఉన్న శత్రువులని నువ్వు వాళ్ళ తల మీదకి లేపినావు ప్రభావ సైతానికి మేము చోటు ఇవ్వడానికి వెళ్లేదు ప్రభావ మీరు సైతానికి ఆజ్ఞాయిస్తున్నారు పో నా పిల్లలని జల్లి అని పో సైతన యోగు మీద నీకు అధికారం ఇచ్చినా అని నువ్వు పంపించినారు ప్రభావ మీరు ఆహాబో ప్రవక్తల మీదకి సైతాన్ని మీరు పంపించినారు పో సైతన వారి నీకు అధికారం ఇచ్చిన పో వారిని వశపరచుకోపో అని మీరు ఆజ్ఞాపించినారు ప్రభా నేనా మమ్మల్ని అపవిత్రాత్మకు అప్పగించద్దని సాయంత్రాసన ప్రార్థిస్తున్నాం మా కుటుంబికుల ఎవరైనా గాని ప్రవ్వా మా సేవ సేవలో భాగ్యం భాగస్వామిగా ఉన్న వాళ్ళు ఎవరు కూడానైనా అపవిత్రాత్మకు అప్పగించబడద్దు తండ్రి మేము ఈ సాయంత్రాసన ప్రార్థిస్తున్నాం వాడు జలడ పట్టబోతుండూ ప్రవ్వా గాలం వేసి ఎవరు కూడా తప్పిపోకుండా కాపడమని మేము ప్రార్థిస్తున్నాం అందరము మీ అందు ఐక్యత కలిగి సమాధానం కలిగి ప్రేమ కలిగి ప్రవ్వా క్షమాగుణం కలిగి ముందు పోలగ సేపడమని ప్రార్థిస్తున్నాం ఎన్నో బైబిల్ స్టడీస్ లో అక్కనే జరిగింది ప్రవ్వా నిచ్చండి విడిపోయినా ఇక్కడ అట్లా కణకి వెళ్లేదు ప్రభావ మీ రాజ్యంలో ఎవడు గొప్పవాడు పసిపిల్ల హృదయం కలిగేవాడే తను తను తగ్గించుకున్నవాడే మీ అందరూ ఉన్న సరళత పరిశుద్ధతలో ఉన్నవాడే మాలో అటువంటి సామాన్య సరళమైన జీవితం మాకు అనుగ్రహించండి ప్రభు మేము ఉప్పొంగు దాంబికంగా జీవించద్దు ఘట్ట మేము మాట్లాడద్దు ఈ సాయంత్ర మమ్మల్ని అందరినీ తాకమని ప్రార్థిస్తాం నూతనంగా అభిషేకించమని ప్రార్థిస్తాం మీ యొక్క అగ్నిచేత మమ్మల్ని ముట్టండి ప్రభావ ఇచ్చాడు మా శరీరంలో ఎటువంటి అపవిత్రతను దాన్ని కాల్చివేసేది మా కళ్ళల్లో ఎటువంటి అపవిత్రున్న దాన్ని కాల్చివేసేయండి మా చెవులలో మా నోట్లో ప్రవ్వ మా హృదయలలో మా తలపులలో ఉన్న అపవిత్ర కాల్చివేసేసి ప్రవ్వ నూతనంగా మార్చుకోమని ప్రార్థిస్తున్నాం మేము తిరిగి ఇంటికి వెళ్తుండగా మీ దూతల కాపలా తీసి నడిపించండి విసమాప్తి వరకు మీ మేము రోషం కలిగి పౌరుషం కలిగి జీవించాలా మా కాలం ముగించుకునేంత వరకు కలిగిలు దాన్ని గట్టిగా పట్టుకొని జీవించాలా అటువంటి భాగ్యాన్ని మాకందరికి